రోరు గురురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నమీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మే ఓ సహనావతు సహనోనక్తు సహ వీర్య కర వహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంత శాంతే శాంతి మనోజృంభణరాహిత్యే యథా సాక్షి నిరాకుల మాయాజృంబణ పూర్వం సృష్టి పూర్వం ఇద్రె సనేది వేదాంత నిర్ణయం సృష్టికి పూర్వం అస్సదేవ ఆసీత్ శూన్యం ఆసీత్ అనేది బౌద్ధుల యొక్క నిర్ణయం అది ఎలా దోషమో తెలుసుకున్నాం ఆ తర్వాత నయ్యాయికులు వైశేషికులు వచ్చిన తర్వాత ఈ సృష్టికి ఉపాదాన కారణం పరమాణువులే మాలిక్యూల్స్ అని అణుసిద్ధాంతం తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈ సిద్ధాంతం కూడా ఎలా నిస్సారము భిన్నము అర్థం చేసుకోవడం అప్పుడు మనకు మిగిలింది ఏమిటంటే ఏకమేవ అద్వితీయం అనేది మిగిలింది అది సదద్వైతం అంటూ ఈ ప్రకరణం స్టార్ట్ చేశాం క్లియర్గా పెట్టుకోండి ఇదంతా ఒక్క వాక్యం యొక్క విశ్లేషణే చంద్రద్యమ యొక్క వాక్యం యొక్క విశ్లేషణే అయితే వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు తెచ్చింది రెండే రెండు పాయింట్స్ ఒకటి పరమాణువుల నుండి ఉత్పన్నమైంది జగత్తు సృష్టి అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ సృష్టి పుర ఈ సృష్టికి ముందు ఆకాశం ఉండింది కాబట్టి చతుర్భూతాలే కానీ పంచభూతాలు కాదని ఈ రెండు కూడాను ఎలా కాదో మనం అర్థం చేసుకున్నాం ఆకాశం కూడా సృష్టి కార్యమే సృష్టిలో ఉండేటువంటి కార్యమే గాని సృష్టికి ముందు ఆకాశం ఉండేటువంటి అవకాశం లేదు సృష్టి పురా ఆకాశం న విద్యతే ఎందుకు ఇవన్నీ మనం ఖండించుకుంటూ పోవాల్సి వచ్చిందంటే ప్రధానమైనటువంటిది మనకు కావలసిన అఖండానుభూతి సదద్వైతం అది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ వీళ్ళు తెచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ వల్ల ద్వైతం ఎంటర్ అవుతా అద్వైతానికి దెబ్బ తగ్గుతుంది అందువల్ల మనం ఖండించుకుంటూ రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ దశలో వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే సరేనండి మీరు మమ్మల్ని ఖండించారు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మేము లేము రైట్ సదేవ సౌమ్య సదేవ ఇదం అగ్ర ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అదొక్క అదొకటి పక్కన పెట్టుకోవాలి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సదేవ ఆసిత్. అని మీరు అంటున్నారు మేము దీనికి ఉపాదాన కారణంగా శూన్యమని వాళ్ళు అన్నారు అది మీరు కాదన్నారు పరమాణువులు అని మేమన్నాం ఇది కాదన్నారు వేదాంత ప్రకారం మీరేం చెప్తారు ఉపాదాన కారణం ఏంటి కామా చెప్పండి మాయా మాయా ఉపాదాన కారణం చాలా క్లియర్గా ఉన్నాం మనం ఈ విషయంలో ఈ మాయనే వేదాంతంలో ప్రకృతి అని కూడా అంటాం ఎందుకు ప్రకృతి అంటున్నామంటే ప్రకర్షణ కృతి యోగ్యత్వా ప్రకృతి ఆ ప్రకృతి ఏదో అదే మాయ దాని యొక్క వికారమే ఈ జగత్తు అందువల్ల ప్రకృతి మాయ దాని వికారమే జగత్తు కనుక మాడిఫికేషన్ జగత్తు కనుక అది ప్రకృతి వికారం వికృతి అది ప్రకృతి వికృతి అదవుతుంది ఇప్పుడు కాబట్టి మాయ ఏదైతే ఉందో అది ప్రకృతి మాయాత్ ప్రకృతి విద్యాత్ మాయా ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం కాబట్టి మాయా అనేటువంటిది ప్రకృతి ఇది ఉపాదాన కారణం ఇదే మాయ బ్రహ్మాశ్రయ సత్వరాజస్త గుణాత్మిక మాయా అస్తి ఇది బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది మరి మహేశ్వరుడు ఈ మాయ ఉపాదానంగా ఉందే కానీ మాయ ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకోనుంది గనక ఈశ్వరుడు సర్వజ్ఞ సర్వేశ్వర కాబట్టి ఈ సృష్టికి మాయ ఉపాదాన కారణం ఈశ్వరుడు నిమిత్త కారణం ఎప్పుడైతే తాను నిమిత్త కారణం అయ్యున్నాడు డైరెక్ట్గా ఈ సృష్టిలో ఉండే జ్ఞానమంతా తన జ్ఞానమే అయ్యున్నదో ఇక మాయ చూస్తే ఆయన్నే ఆశ్రయించుకోనుందే ఆయనకన్నా వేరుగా మాయకి అస్తిత్వం ఎప్పుడైతే లేదో ఈ సృష్టికి నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు కూడా పరమేశ్వరుడే అని చెప్పడంలో దోషమేమి లేదు కనుక నిమిత్త ఉపాదాన కారణ క్లియర్ మాయ ఉపాదాన కారణం పరమేశ్వరుడు నిమిత్త కారణం కాబట్టి పరమేశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాధాన కారణం అసలు మనకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఇప్పుడు పూర్వపక్షి చెబుతున్నది ఏంటంటే సరేనండి ఆ మాయ విషయం ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం కాదు అర్థంలో ఎంత అర్థమవుతున్న అర్థం కానట్టే ఉంటుంది ఈ మాయ అనేటువంటిది ఏమిటి మాయ ఉంది అంటున్నావు ఏది బ్రహ్మాశ్రయ బ్రహ్మను ఆశ్రయించుకొని మాయ ఉంది దాని కార్యం ఎక్కడుంది మాయ యొక్క కార్యం ఇదే జగత్ ఇదం జగత్ కార్యం ఎప్పుడైతే కార్యం ఉందో కారణం ఉండి తీరాలి దీనికి కారణం ఎప్పుడైతే నువ్వు మాయ అన్నావు కార్యం ఉంది కనుక జగత్తు నామరూపాత్మకమైనటువంటి జగత్తు దీనికి కారణం మీ వేదాంతంలో మాయా అనే ఉపాదాన కారణాన్ని నువ్వు చూపిస్తూ ఉన్నావు గనక కార్యం ఉన్నప్పుడు కారణం ఉండాలి కాబట్టి ఇది మాయా కార్యం కనుక దీనికి కారణమైనటువంటి మాయ ఎక్కడో ఉండాలి ఎక్కడుంది ఎక్కడైనా ఉండని ఎక్కడైనా ఉండని సత్తు కన్నా వేరుగా ఉండగలదా ఇస్ మై క్వశ్చన్ ఉంటుందే అంతవర కదా బ్రహ్మాశ్రయ బ్రహ్మం అంటే సత్తు సత్తు బ్రహ్మం బ్రహ్మాశ్రయ సదాశ్రయ సత్తును ఆశ్రయించుకొనే ఉంది ఇప్పుడు ఏంటంటే వినండి సత్తు ఉంది కదా సత్తును ఆశ్రయించుకునే మాయ ఉంది కదా ఉందా లేదు ఇది ఆధారమా సత్తు ఆధారమా అది ఆధేయమా దీని మీద ఆశ్రయించుకొని ఉంది కనుక రెండు ఉన్నవా లేదా లేక ఒకటే ఉందా ద్వితీయత్వం ప్రాప్తం ద్వితీయత్వం ప్రాప్తం మేం చెప్పేదాని ప్రకారం ద్వైతం నవిద్యతే అని నువ్వు చెప్పి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసిన మీరు వేదాంత సిద్ధాంత ప్రకారం మీరు చెప్పేదాన్ని బట్టి ఆలోచించి చూస్తే కూడాను ద్వైతం ప్రాప్తం ద్వితీయత్వం ప్రాప్తం అత ఎందుకని రెండు ఉన్నాయి కనుక రెండు ఉన్నాయి కనుక లేక ఒకటే ఉందా చెప్పు మాయ ఉందా లేదా ఉంది మాయ సత్తు కాదు కదా కాదు ఎందుకని మాయ కనుక సత్తు మళ్ళీ ఇది దాన్ని ఆశ్రయించుకొని ఏంటి కాబట్టి మాయ సత్తు కాదు సత్తు మాయ అసలే కాదు అలా రెండు ఉండేటప్పుడు మాయను నువ్వు చెప్పినా సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఇదం ఇదం జగత్ అగ్రే ప్రాక్ పూర్వం ఆసీత్ ఉంది అని చెబితే మాకు ఏం బాధ ఏకమేవా అద్వితీయం అనేది మాకు అబ్జెక్షన్ ఎప్పుడైతే మాయ ఉందో సత్తు ఉందో రెండు ఉన్నాయి గనక ఏకమేవా అద్వితీయం అనడానికి అవకాశం లేదు ఏకమని చెప్పినా కూడా మేము ఒప్పుకుంటాం అది ఒకటి ఇది ఒకటి సత్ ఒకటి మాయ ఒకటి కానీ అద్వితీయం రెండవది లేదనేటువంటిది మాత్రం అంగీకరించడం కుదరదు కుదురుతుంది బాబు ఎందుకంటే సిద్ధాంతం అయితే చెప్పు మాయ యొక్క స్వరూపం ఏమిటో చెప్పు అండర్స్టాండ్ ప్లీజ్ నిస్తత్వ కార్యగమయాస్య శక్తి అగ్నిశక్తివత్ తి క్వచిత్ కై్చిత్ కార్యపురా ఇక్కడి నుంచి మాయా ఏమో నేను చదివినటువంటి గ్రంథాల్లో నేను అధ్యయనం చేసినటువంటి వాటిలో మాయ మీద ఇంత విస్పష్టమైన విపుల వివరణ నేను ఎక్కడ చదవలేదు మాయా వివరణ ఓ బుకే ఉంది ఆచార్యుల వారి माया पंचक आचार्यू वार इकड़े चाल क्लारी वस्तुदेना अभिप्रय प्लीज बार्य गम्य अ शक्ति ही मा अग्निशक्ति व ముందు శ్లోకం అర్థం చేసుకోండి నిస్తత్వ కార్యగమ్య అస అగ్ని శక్తివత్ అయ్య శక్తి మాయా అశ అక్కడి నుంచి వస్తున్నాను అస్సక్తి దాని యొక్క శక్తి మాయా దాని యొక్క శక్తి మాయా దేని యొక్క శక్తి సద్వస్తు సద్వస్తు ఏదైతే ఉందో మాయా అనేది శక్తి మాయా శక్తి దేని యొక్క శక్తి సత్ ఏదైతే ఉందో అస్సీ మాయా అది డెఫినేషన్ అస్స శక్తి మాయా దాని యొక్క దేని యొక్క ఏదైతే సత్ సత్ గా తెలుస్తూ ఉందో బ్రహ్మం ఇది దేన్ని ఆశ్రయించుకొని ఉందో దాని యొక్క శక్తే ఇది మాయ అనేది అంతే కదా ఆయన మాయాతో ప్రకృతి విద్యాతో మాయనంతో మహేశ్వరం అది మాయ ఈయన మాయవి ఈయన అధీనంలో అది ఉంది మాయ ఎవరి యొక్క శక్తి ఈశ్వరుని యొక్క శక్తి అసలు అందుకనే అర్ధనారీశ్వర స్వరూపం కూడా అదే ఈశ్వరుడు ఈశ్వరి అర్థమే శక్తి శక్తి స్వరూపం అమ్మవారు కదా కాబట్టి శక్తి ఏదో కాదు అస్య సత్వస్తు ఏదైతే ఉందో ఆ భగవంతుని యొక్క శక్తే మాయ అది ఈ మాయ ఎట్లాంటిదండి నిస్తత్వ దేనికి ప్రత్యేకమైన మనుగడ లేదు సత్తా లేదు దీనికి సత్తా లేదు అంటే ఇది ఉన్నది అని చెప్పడానికి అవకాశం లేదు తమస్సుతో నిస్తత్వ యథార్థమైనటువంటి స్వరూపం లేదు దానికి మరి అది ఉన్నట్లు ఎట్లా తెలుస్తుంది స్వామీజీ మనకు కార్యగమ్య కార్యగమ్య అంటే తెలుసు కదా ఏంటి కార్యానుమేయ కార్యాన్ని బట్టి మనం కారణాన్ని ఊహిస్తాం కాబట్టి కార్యగమ్య ఎట్లాగూ అగ్నిశక్తివత్ అగ్నిలో నిప్పులో శక్తి ఏమి శక్తి ఉంటుంది నిప్పులో దాహక శక్తి దహింపజేసేటువంటి శక్తి ఉంది కదా కాబట్టి అగ్ని అనేది ఉంటే దాంట్లో దహింపజేసేటువంటి శక్తి దాహక శక్తి ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే సద్వస్తువు బ్రహ్మం ఏదైతే ఉందో దాని శక్తి మాయ కానీ ఆ మాయ ఎట్లాంటిది అన్నప్పుడు నిస్తత్వ కాబట్టి దానికంటూ ప్రత్యేకమైనటువంటి బరుగుడ లేదు అస్తిత్వం లేదు కార్యగమ్య ఏదైతే జగత్తులో కార్యం తెలుస్తూ ఉందో దీన్ని బట్టి ఊహించబడుతూ ఉందే గాని వాస్తవంగా ఇలా ఉంది అని చెప్పడానికి అవకాశం లేనట్టుగా ఉంది ఎప్పుడు కూడాను శక్తి అనేది తెలుస్తుందంటే చూడండి బ్యూటిఫుల్ థర్డ్ లైన్ నహి శక్తి క్వచిత్ కైశ్చిత్ అది క్వచిత్ కైశ్చిత్ బుద్ధ్యతే కార్యత పురా అంతే శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడాను క్వచిత్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా క్వచిత్ క్వచిత్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా శక్తి శక్తి అనేది కనుక ఉంటే క్వచిత్ అది ఎప్పుడైనా ఎక్కడైనా కైచిత్ ఎవరి చేత కూడా ఎప్పుడు ఎక్కడ కై్చిత్ ఎవరి చేత కూడాను కార్యత పురా కార్యానికి ముందు కార్యత పురా కార్యానికి ముందు బుద్ధ్యతే నహి విద్యతే నహి న విద్యతే తెలియబడదు కార్యానికి ముందు శక్తి తెలియబడదు శక్తి ఉందంటే దానికి కార్యం ఉంటుంది కానీ అది కార్యానికి ముందు తెలియబడదు ఎట్లాగు అంటే అగ్నిశక్తివత్ ఇంక వినండి అశక్తి మాయా ఉన్నది బ్రహ్మం ఒకటే ఏకమేవో అద్వితీయం ఈ మాయా అనేటువంటిది శక్తి ఎవరిలో ఉంది బ్రహ్మని ఆశ్రయించుకోనుంది బ్రహ్మం కన్నా భిన్నంగా మాయ అనేటువంటిది లేదు ఇది అనేక ఉపన్యాసాల్లో మనం చూసాం కాబట్టి సృష్టి ఏదైతే ఉందో ఇదం జగత్ ఇది మాయాకార్యం మాయ ఎప్పుడైతే ఉపాధాన కారణమైందో దాని కార్యమే గనక ఇది ఇది మాయాకార్యం జగత్ అనేటువంటిది మాయాకార్యం ఇది మాయాశక్తి దీన్ని ఏమంటారు మాయాశక్తి కాబట్టి కాబట్టిదం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఏది సదేవ సౌమ్య ఇదం ఇదం శబ్దార్థం కార్యం ఓకే ఇదం శబ్దార్థం కార్యం జగత్ అంతకన్నా ఇంకేం లేదు కాబట్టి ఇదం శబ్దార్థం కార్యం గనక ఇదం జగత్ ఇప్పుడు సెంటెన్స్ ఎట్లా మారిపోయిందో ఇదం జగత్ సదేవాసీ ఏ జగత్ అయితే ఇప్పుడు ఉందో ఇది మాయ యొక్క కార్యం గనక కార్యం కారణం కన్నా భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు గనక ఈ కార్యం రాక ఇది ఉందా లేదా క్వశ్చన్ జగత్తు రాకముందు ఏదైతే నామరూపాత్మకమైనటువంటి ఇదం కార్యరూప జగత్తు వచ్చిందో ఇది ఉందో మనకు తెలుస్తు ఉందో ఇది రాకముందు ఇది ఉందా లేదా క్వశ్చన్ చెప్పండి ఉంది స్వామి అన్నారు అనుకోండి ఎలా ఉంది అన్నామనుకోండి సదేవ సౌమ్యం ఇదం అగ్ర అగ్రే ఆసీత్ ఎలా ఆసీత్ సదేవ ఇది ఉండదంటే సత్గానే ఉండాల్సిందే గాని ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఇదం అగ్రే సదేవ ఆసీత్మస్తోండి ఇదం ఇదం జగత్ అగ్రే సృష్టి పురా సదేవ ఆసీత్ సత్తుగా ఉంది అంటే ఇప్పుడు మనం ఏమడుగుతున్నానంటే నేను మిమ్మల్ని ఈ జగత్ ఇప్పుడు మనకు ఉంది కదా కార్యరూపంలో ఇది రాకముందు ఉందా లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఈ జగత్తు రాకముందు జగత్తు ఉందా లేదా లేదా లేనిది ఎట్లొస్తుంది లేనిది ఎట్లొస్తుంది ఆయన కొద్ది ఆలోచించాల్సిన విషయం ఏంటిది నథింగ్ కమ్స్ ఆఫ్ టు నథింగ్ ఎట్లది లేనిది ఇది ఎట్లొస్తుంది మీరు ఎందుకంటున్నారో చెప్పనా మాట నా మీద నేనే పూర్వపక్షం సృష్టి అంటే లేకుండా వస్తేనే బేనేదో మర్చిపోయేటట్టు నా జ్ఞాపకం చేయడం సృష్టి అంటే గుర్తు పెట్టుకోండి లేకుండా వస్తేనే సృష్టి అనేక సార్లు నొక్కి నొక్కి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను మీ దగ్గర అది మీ దగ్గర క్లియర్గా ఉంది గనక ఇది లేదు ఈ జగత్ లేనే లేదు ఎందుకని లేకుండా వస్తేనే సృష్టి కదా ఇప్పుడు నేను పూర్వం మా మాట్లాడిందంటే మార్చే అది వదిలేయండి ఆ కాంటెక్స్ట్ వేరు ఇప్పుడు వస్తున్నది వేరు మళ్ళీ దాన్ని కార్కులేట్ చేస్తాను లేదు అని కనుక నువ్వు చెబితే ఏదైతే వచ్చిందో ఇది లేదంటే లేకుండా వచ్చింది అని అర్థం వంధ్యాపుత్ర లేనిది వచ్చే ప్రశ్నే లేదు లేనిదే గనక వచ్చిందని గనక నువ్వు అంటే నీకన్నా ముందు ఎవరి సిద్ధాంతం ఎస్టాబ్లిష్ అవుతుందో తెలుసా బౌద్ధుల సిద్ధాంతం ఎస్టాబ్లిష్ అవుద్ది ఎందుకని సూనియం నుంచి వచ్చింది అన్నాడు గనక లేని దాంట్లో నుంచి ఇది వచ్చింది నువ్వు ఆ మాట అన్నావంటే పట్టుకుంటాడు ఎందుకని నేను చెప్పింది కదా నువ్వు చెప్తున్నావు లేని దాంట్లో నుంచి ఏది రాదు ఉన్న దాంట్లో నుంచి రావాల్సిందే గాని కాబట్టి వచ్చింది ఏదో అది రాకముందు ఉండి తీరాలి అది ఉండి తీరాలి మరి లేదన్నారు కదా స్వామీజీ అవును అన్నాను ఇప్పుడు ఉందంటున్నారు కదా అన్నాను ఏందా వాట్ కాంట్రడెక్షన్ ఈజ్ ఇట్ ఉందని మీరు అంటారు కదా స్వామీజీ ఇప్పుడు ఇంతమంది లేదని చెప్పి అవును లేదన్నాను ఇప్పుడు ఉందంటున్నారు కదా అంటున్నాను ఇది రాక ముందు ఉంది అంటున్నానే గాని ఇలా ఉంది అని నీతో చెప్పానా నువ్వు అడిగేవాన్ ఇలా ఉంది అని నేను చెప్పానా నీకు ఇప్పుడు చెప్తా కాబట్టి ఇదం అగ్రే ఆసీత్ సదేవా ఆసిత్ అంటే ఇప్పుడు ఇదం ఈ ప్రపంచం ఏదైతే నీకు తెలుస్తుందో ఇది విభాజ్యం విభజింపబడి తెలుస్తుంది నామరూపాలతో అనేకమైనటువంటి రూపాలతో నానా విధాలుగా తెలుస్తూ ఉంది ఇదం అగ్రే ఇదం ఇదం జగత్ జగత్ కార్యం అగ్రే సృష్ సవిభజ్యం అన్డిఫరెన్షియేటెడ్ విభేదాలతో ఉండేటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్ ఇక్కడ ఉంది ఇది అక్కడ ఉన్నదని కాదు అక్కడ ఉంది ఎట్లా ఉంది అవిభాజ్యంగా ఉంది కన్ఫ్యూజనా పర్వాలేదు బీజస్యాంకు జగత్ జగదిదం ఇదం జగత్ జగత్ ఇదం కమాన్ బీజస్య అంతః అంకుర ఇవ బీజస్య అంతరివాంకు జగదిదం ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం పునః అయిపోయిందనపడుతూ ఉందో ప్రాక్ అగ్రే ఈ సృష్టికి ముందు సృష్టి హెప్పుర్వికల్పం ఏ విధమైనటువంటి వికాలం లేకుండా ఏ విధమైనటువంటి భాగాలు లేకుండా అవిభాజ్య సత్తాస్వరూపంగా సదేవ ఆసీద్ంకు జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాలకల వైచిత్ర్య చిత్రీకృతం దక్షిణామ స్తోత్రం ఆచార్యుల వారు కాబట్టి మాయా కల్పిత మాయ చేత చిత్ర విచిత్రమైనటువంటి ఈ జగత్ కల్పించబడింది మాయ ఉపాదాన కారణంగా అంతకు ముందు ఇది లేకుండా పోలేదు కానీ బీజస్య అంతహ అంకుర ఇవ ఒక బీజంలో అంకురం ఎట్లాగైతే ఉందో మొలక ఉందో ఆ విధంగా ఉండింది ఇప్పుడు ఒక పెద్ద అశ్వధ వృక్షం చూచాం ఓ మర్రి చెట్టు చూచాం అనుకోండి అంత మర్రి వృక్షాన్ని చూచినప్పుడు ఊడలు దిగి శాఖోపశాఖలుగా అది విస్తరించి ఉంటే దాని కారణానికి మనం వెళ్ళి చూచినప్పుడు కారణంలో ఎట్లా బీజం ఓన్లీ సీడ్ ఫామ్ ఒక సీడ్ అది అవునా అది చూసి దీన్ని చూస్తే మరి అది ఫోటో తీసి పెట్టుకొని దీని ఇంతది అయింది మరి దీన్ని ఇది ఎక్కడుంది ఇది ఇది రాకముందు ఎక్కడు ఉందా లేదా ఇది ఉందే ఈ చెట్టు ఉంది ఎక్కడన్నా శాఖోపశాఖలున్నాయా ఓడలున్నాయా చెప్పండి లేవు మరి ఉందంటారేంటి లేకుండా వచ్చింది చెట్టు లేకపోతే ఎట్లొస్తుంది చెట్టుగా లేదు బీజంలో అంకురంగా ఉంది ఇంత క్రిటికల్గా ఉండేదాన్ని ఆచార్య వారు చిన్నగా బీజస్యా అంతరి వాంకు ప్రాక్ నిర్వికల్పం పునా మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్ర విచిత్రంగా ఇప్పుడు ఆ చెట్టు కనపడతా ఉంటే శాఖోపశాఖలుగా ఊరలు నీకు కనపడుతూ ఉందనుకో లేనిది రాలే ఉన్నదే వచ్చింది కానీ ఇది మాత్రం లేదు ఎలా ఉండింది బీజంలో నైనా బీజంలో అంకురంలాగా మొలక ఆ మొలకలో ఇంత చెట్టు వస్తుందని ఊహించావ నువ్వు నువ్వు ఊహించకపోయినా అది ఉన్నదే ఉన్నది రావాల్సిందే గాని లేనిది వచ్చే అవకాశం లేదు లేనిది గనక వచ్చే అవకాశం ఉంటే అంత చిన్న రాయి పెట్టేసిన దాంట్లో నుంచి చెట్టు రమ్మంటే రాదు దీని బీజం అక్కడ ఉండడం వల్లనే వచ్చింది మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉన్నట్లుండి ఊడిపడింది అంటే అందుకని మనం లేనిది రాదని కొట్టేసాము దాన్ని ఆ కాంటెక్స్ట్ అది ఇప్పుడు చూడండి కార్లెట్ చేసుకోండి మీరు శాస్త్రాన్ని అనేక కోణాల్లో నుంచి సమన్వయం చేసుకుంటూ పోవాలి కాబట్టి ఇప్పుడు ఇంతకీ జగత్ ఉందా లేదా అని గనక మనం అడిగితే జగత్ ఇప్పుడు ఉంది అంతకుముందు కూడా ఇది ఉండి లేకుండా వచ్చేందుకు అవకాశం లేదు కానీ ఇలాగే గనక అది ఉంటే జగత్త ఉన్నట్లు ఇంకొచ్చేదేముంది కాబట్టి ఇలా లేదు ఎలా ఉన్నింది బేజస్స అంతహ అంకురహ ఇవ కాబట్టి బీజంల అంకురంలాగా మొలకలాగా ఉండింది ఇప్పుడు చిత్ర విచిత్రంగా తయారైంది ఇది ఎట్లా తయారైంది మాయా కల్పిత దేశ కాల కళన వైచిత్ర్య చిత్రీకృతం మాయా ఈ మాయ తయారు చేసింది మాయలో నుంచి చూసారా దేశ వచ్చాయి చూడండి దేశం ప్రదేశం ఆకాశం మాయా కారణరూపంలో ఉంది దాంట్లో నుంచి అతహ ఆకాశ సంభుత ఆకాశ్వాయుహో వచ్చింది దేశం వచ్చింది కనుక కాలం వచ్చింది దేశము కాలం వచ్చింది కనుక జగత్తు తెలుస్తూ ఉంది కార్యరూపమైనటువంటి జగత్తు కార్యరూపమైన జగత్తు తెలియడానికి ఆధారమైనటువంటి దేశ కాలాదులు దేశ కాలాదులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మాయ నుండి వచ్చాయి దేశ రాకముందు మాయ ఉంది మాయలో దేశ ఉంటేనే వచ్చింది కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు ఇంత అర్థమైంది ఎస్ కాబట్టి ఇప్పుడు ఏదైతే భేదరూపంతో తెలుస్తుందో ఇది అభేదంగా ఉండింది అదే సెంటెన్స్ లో ఉంది చూడు తమాషా సదేవ సౌమ్య ఇదం ఇదం ఇదం జగత్ జగత్ కార్యం అగ్రే సృష్టి ప్రాక్ సదేవ ఆసీ అవిభాజ్య సత్తా స్వరూపంగానే ఉన్నింది ఇది ఉండింది కానీ అలా ఉండింది కాబట్టి ఇది ఉంది గనక ఏది కార్యం కారణం కూడా ఉండాలి కదా ఉంది బ్రహ్మాశ్రయ సత్వరమో గుణాత్మిక మాయా అస్థి మాయా అస్థి మాయా నాస్తి అనడం లేదు మాయా నాస్తి అంటే ప్రాబ్లం మాయాస్తి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు బాగా అర్థమైపోతుంది మీకు తర్వాత కాబట్టి మర్చిపోతుంది కానీ లిసన్ కేర్ఫుల్లీ ప్లీజ్ ఇంతవరకు అర్థం కాదు అయింది కాబట్టి మాయా శక్తి నాయన అస్య శక్తి మాయా అస్య శక్తి మాయా అంటే సత్పదార్థం ఏదైతే ఉందో సత్పదార్థస్య శక్తి మాయా బ్రహ్మంలో ఉండేటువంటి శక్తే మాయ అంటే ఎప్పుడైతే బ్రహ్మంలో ఉండే శక్తి అన్నావో బ్రహ్మం వేరు మాయ వేరు కాదు కదా నువ్వు వేరు నీ శక్తి వేరా కాబట్టి వాడు ఎందుకు తెలుస్తున్నాడు తెలుసా శక్తిని వేరు చేస్తాడు ఇప్పుడు మాయ అనేది ఒకటి ఉంది గనక సత్పదార్థం ఒకటి ఉంది గనక సత్వటి ఉంది మాయ ఒకటి ఉంది అది ఒకటి ఇది ఒకటి ఉంది ఇది దాన్ని ఆశ్రయించుకొని ఉంది దే ఫోర్ ద్వైతం విద్యత కాబట్టి ఏకమేవ అద్వితీయం కుదరదు అది పూర్వపక్షం అబ్జెక్షన్ అది ఇప్పుడు ఏమిటంటే నో వ్యక్తి వ్యక్తి యొక్క శక్తి రెండు కావు దే ఆర్ వన్ వితౌట్ సెకండ్ కాబట్టి ఎవరి శక్తి ఆ వ్యక్తి యొక్క శక్తి వేరేట్లవుతుంది వ్యక్తి నుంచి శక్తిని ఎక్కడ వేరు చేస్తావు నువ్వు కాబట్టి అస్యశక్తి మాయా వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క పదంలో ఉంటుంది అంతా అస్యశక్తి మాయా కాబట్టిది ఎట్లాంటిదండి అస్తిశక్తి గదా బ్రహ్మాశ్రయ చాలా క్లియర్ బ్రహ్మ ఆశ్రయ సదే భాష అన్నావు కాదు సదాశ్రయ సదాశ్రయ సత్వరాజస్తమో గుణాత్మిక మాయా అస్థే బ్రహ్మాశ్రయ సత్వరాజస్తమో గుణాత్మిక మాయా అస్థే వెరీ ఇంపార్టెంట్ క్లియరా డౌట్ లేదు కదా ఇక్కడ వరకు నెక్స్ట్ ఇది ఈ మాయ ఏదైతే ఉందో ఇది మాయాశక్తి అది కానీ హార్స్ పవర్ అంటారు కదా అంటే ఏంటి అశ్వశక్తి అంటే దేని శక్తి అది హార్స్ యొక్క శక్తి మ్యాన్స్ పవర్ అండి మెన్ పవర్ మ్యాన్స్ పవర్ అన్నాం మనిషి యొక్క శక్తి హార్స్ పవర్ అంటే సత్వ యొక్క శక్తి అదే అశ్వశక్తి అశ్వశక్తి మాయా కాబట్టి సత్వ ఏదైతే ఉందో దాని యొక్క శక్తి మాయా అదే మాయా శక్తి సరే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నిస్సత్వ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నిస్సత్వ సత్వం అంటే ఉండడం మనం చెప్పాను కదా సత్వం అంటే ఉండడం నిస్సత్వ లేకుండా ఉండడం అని అర్థం కదా ఉండడం లేదని అర్థం ఉండడం లేనప్పుడు దాని ప్రసక్తి ఎందుకు వచ్చింది శూన్యం అయిపోతాడు అప్పుడు కాబట్టి ఉండడం లేదంటే స్వతంత్ర మనుగడ లేదు ఎందుకని స్వతంత్ర మనుగడ లేదు స్వామీజీ బ్రహ్మాశ్రయ దాన్ని ఆశ్రయించుకోనుంది గనక నిస్సత్వ ఫస్ట్ పాయింట్ ఈస్ దాట్ నిస్సత్వ కాబట్టి ఆశ్రయించుకోనుంది గనక దానికంటూ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు స్వతంత్ర మనుగడ లేదు నిస్సత్వ కదా ఫస్ట్ పాయింట్ అర్థం ఏంది తర్వాత కార్యగమ్య అంటాడు అది అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంటే స్వామీజీ స్వతంత్ర మనుగడ లేదు బాగుంది మీరు చెప్పింది నిస్సత్వం అంటే స్వతంత్ర మనుగడ లేదు మరొక దాన్ని ఆధారపడి ఉంది కనుక స్వతంత్ర లేదు బాగుంది ఇప్పుడు మేము మాట చెప్తాం స్వతంత్ర మనుగడ లేనిది గనక లేదని చెప్పేస్తే పోవాలా దేన్నే మాయని మాయా శక్తిని అసలు లేదనేస్తాము స్వామిజీ అన్నామనుకో చెప్పచ్చు కూడా నేమో ఎందుకంటే ఆధారం ఏంటి ఇప్పుడు దానికి అది ఉన్నదని ఇప్పుడు నేను చెప్తున్నాను కనుక అది ఒకటి ఉందని మీరు ఉందంటున్నారు లేకపోతే మాయ అనేది ఉందని నీకు తెలుసు అసలు కార్య గమ్య కార్య కార్యాల వల్ల గమ్య తెలియబడేది కార్యగమ్య కార్యం వల్ల తెలియబడేది ఇప్పుడు ఆకాశం ఉంది వాళ్ళు చెప్పింది సృష్టికి ముందు ఆకాశం ఉందని అది మనం అంగీకరించడం లేదు సైన్స్ అంగీకరించడం లేదు స్పేస్ ఇస్ కొలాప్సిబుల్ అంటుంది కాబట్టి సృష్టిలో వచ్చింది సృష్టికి ముందు ఆకాశం ఉంది అనేటువంటిది న్యూటోనియన్ ఫిజిక్స్ క్లాసికల్ ఫిజిక్స్ అది సృష్టి జరిగిన తర్వాతే ఆకాశం వచ్చింది అనేది ఐన్స్టైనియన్ ఫిజిక్స్ ఇది లేటెస్ట్ కాబట్టి ఆకాశం అనేది సృష్టికి ముందు లేదు సృష్టి జరిగిన తర్వాత వచ్చింది ఎప్పుడైతే సృష్టికి జరిగిన తర్వాత ఆకాశం కనపడుతూ ఆకాశం కార్యం వాయువు అగ్ని జలము పృథివి ఇవన్నీ కార్యం ఏమేమి ఉన్నాయి ఈ యొక్క కార్యరూప జగత్తులో ఇదం జగత్ కార్యం ఇదం శబ్దం కార్యం ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయి అని చూస్తే మనకి ఏం కనపడుతున్నాయి సత్వరాజస్తమ గు గుణాలు కనపడుతూ ఉన్నాయి ఎప్పుడైతే కార్యంలో ఈ గుణాలు ఉన్నావో ఇవి కారణంలో ఉండి తీరాలి కారణంలో లేని కార్యంలో రమ్మంటే రాదు నువ్వు పాయసం తయారు చేస్తే పాయసానికి ఏమేమైతే వేసావో అది పచ్చదారు కావచ్చు ఇంకోటి కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి బ్యామిలో కావచ్చు అన్ని అవే ఉంటాయి తప్ప పులిహోరమంటే రాదు పులిహోరకు వేరే వేరే కావాలి కాబట్టి ఏదైతే కారణంలో ఉందో అదే కార్యంలో కనపడుతుంది కార్యంలో కనపడింది కారణంలో ఉండి తీరాలి కార్యరూప జగత్తులో కనుక మనం పరిశీలించి చూస్తే సత్వరజస్తమ గు గుగుణాలు ఉన్నవి గనక ఇది ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తుందో కార్యం ఏదైనా ఉంటే దాని వెనక కారణం ఉండాలి కార్యంలో ఉండేటువంటి లక్షణాలే కారణంలో ఉండాలి కాబట్టి జగద్రూపంగా ఈ కార్యరూప జగత్ ఏదైతే తెలుస్తుందో ఇందులో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి గనక త్రిగుణములు ఉన్నాయి గనక దీనికి కారణమైనటువంటి మాయలో ఆ త్రిగుణములు ఉండాలి ఉన్నాయి అందువల్ల సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్థి అది ఉంది ఎక్కడ బ్రహ్మాశ్రయ స్వతంత్ర మనుగడ లేదు గనక మరొక దాన్ని ఆధారం చేసుకొని ఉండాల్సి వచ్చింది దేన్ని ఆధారం చేసుకొని ఉంది సత్పదార్థం ఏదైతే ఉందో అదే సత్యం గనక దాన్ని ఆధారం చేసుకొని ఉంది అదే బ్రహ్మం కాబట్టి కార్యగమ్య కార్యానుమేయ అంటే ఆకాశాది కార్యాల వల్ల తెలియదగింది ఇదం జగత్ ఇప్పుడు చెప్పండి ఈ జగత్ సృష్టికి ముందు ఉందా లేదా ఇదం జగత్ సృష్టి పురా అస్తి కార్యూపేణ అస్తి ఇదం కార్యం జగత్ సృష్టి పురా కార్యూపేణ అస్తి అంటే మాయారూపేణి వెరీ క్లియర్ కాబట్టి అసలు మాయా ఆ శక్తి నిస్సత్వ ప్రత్యేక మనుగడ కలిగింది మాత్రం కానీ కాదు కార్యగమ్య కార్యాన్ని బట్టి ఊహించబడుతూ ఉంది ఎప్పుడు కూడాను నెక్స్ట్ అంటున్నాడు ఆయన అయ్యా శక్తి అనేది తమసతోండి బాగా అర్థం చేసు క్లియర్గా ఉంది శక్తి క్వచిత్ శక్తి అనేటువంటి మాట పవర్ ఎప్పుడైనా ఎక్కడైనా కైశ్చిత్ ఎవరి చేత కూడాను కార్యతపురా శక్తి అనేది కార్యానికి ముందు బుధ్యతే నా బుద్ధ్యతే నీ బుద్ధ్యతే నీతే కార్యానికి ముందు తెలిసే అవకాశం లేదు ఇది ఏంటి స్వామి కార్యానికి ముందు తెలిసే అవకాశం లేదు అందువల్ల అగ్ని శక్తివత్ నాయన అగ్ని శక్తివత్ అన్నారు కదా మాయని బ్రహ్మము శక్తి మాయైతే ఎట్లాగూ అంటే అగ్ని శక్తివత్ అగ్నిలో ఉండే శక్తి లాగాని అగ్నిలో ఏ శక్తి ఉంది దాహక శక్తి ఇదిగో చూస్తున్నా అంటే కాల్చే శక్తి పట్టుకుంటానే చెయ్యి కాలే శక్తి చేయి కాలడం కార్యం కాల్చడం కార్యం కదా దాక శక్తి ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినప్పుడు మనం పట్టుకున్నాం దాన్ని చెయ్యి కాలింది ఇది కార్యం బొబ్బలెక్క ఈ అగ్నిలో కాల్చే గుణం ఉందని కాలకముందు తెలుసా ఇంతే తెలుసా తెలుసు ఎందుకు పట్టుకుంటాడా స్వామీజీ తెలుసు ఎట్లా తెలుసు అందుకని కదా మేము పట్టుకోవడం లేదు నువ్వు పట్టుకోకపోవచ్చు సార్ మీ తాత ఇప్పుడు చిన్నప్పుడే అగ్ని దగ్గర పోతుంటాం దీపం వెలిగించి దీపం బొట్టుకోవడానికి పోతున్నాం పెద్దవాళ్ళు చెప్తారా రే పడుకోది కాలుతుంది వాళ్ళు చెప్పలేదు అనుకో మనం పోయి ముద్దెట్టుకో చెప్పండి అది ఎక్కడ నీకు అనుభవంలో లేకపోయినా అనుభవం కలిగిన వాడు మరొకడు ఉన్నాడు గనుక అనుభవంతోనే నీకు తెలిసింది లేకపోతే తెలిసి అనుభవం ఎవరిదైన అనుభవమే సత్యానుభవం అయితే కాబట్టి కాలక కాల్చే శక్తి దాహక శక్తి అగ్నికి ఉంది అని నీకు తెలీదు కదా ఏ శక్తి అయినా అంతే ఏ శక్తి అయినప్పటికి కూడాను దాని కార్యానికి ముందు అదిగో కార్యతపు నా బుద్ధ్యతే నా విద్యతే ఎవరే ఎవరైనా ఇంద్రుడైనా సరే ఎక్కడ ఎక్కడైనా సరే క్వచిత్ ఏ ప్రదేశంలో సరే ఎప్పుడైనా సరే కై్చిత్ ఎవరి చేత కూడాను కార్యానికి ముందు తెలియబడేటువంటి అవకాశం లేదు కార్యత పూరా కాబట్టి ఇది కూడా ఏదైతే కార్యం మనం అనుకుంటున్నామో అగ్ని శక్తివత్ అన్నాం కదా ఆయన కాబట్టి ఈ జగత్ ఇదం జగత్ సదేవ ఆసీత్ ఎట్లాగో అగ్ని అగ్ని శక్తివత్ అగ్నిలో శక్తి ఏ విధంగా అయితే ఉందో ఈ మాయగూడాను ఈ మాయా శక్తి సత్పదార్థంలో ఉంది కనుక ఈ జగత్ సదేవ ఆసీత్ ఆ సెంటెన్స్ లో చూడండి ఎన్ని ఇప్పుడు ఇప్పుడు కొత్త డాక్టర్ అయినప్పుడు పోతా ఉంది సదేవ సౌమ్య ఇదం అగ్ర జగత్ కార్యరూప జగత్ ఆసీత్ ఆసీత్ ఉంది సదేవ ఆసీత్ ఎట్లా ఉంది ఎట్లా ఉందంటే ఇదిగో అనన్యత్వేన ఆసీత్ అనన్యత్వేనా దానికి వేరు కాకుండా ఉంది అభేదేన ఆసేత్ దానికి వేరు కాకుండా ఉంది ఇప్పుడు బీజంలో అంకురం ఉంది అంటే ఈ చెట్టు బీజంలో ఉందా అర్థం బీజంలో ఏ రూపంలో ఉంది మొలక రూపంలో ఉంది ఆ బీజంలో కలిసిపోయి లేకపోతే ఆ బీజంలో ఇవన్నీ కనపడుతున్నాయా నీకు ఈ ఊడలు గీడలు ఆకులు పొలాలు అన్ని కనపడుతున్నాయా కొమ్మలు రెమ్మలు అన్ని లేహమి లేదు అందులో కలిసిపోయి ఉంది అంతే సరేనా అనన్యత్వేనా దానికి అన్యంగా లేదు అనన్యత్వేన ఆసీత్ అభేదేనా ఆసీత్ కాబట్టి బ్రహ్మమునందు కూడాను ఈ మాయ ఉపాదాన కారణమైనటువంటి మాయ ఏ విధంగా ఉందంటే బ్రహ్మము అన్యం కాకుండా ఎంత బీజానికి అన్యం కాకుండా చెట్టు బీజంలో ఎట్లాగైతే అంకుర రూపంలో ఉండిందో అట్లాగే బ్రహ్మము వేరు కాకుండా మాయ బ్రహ్మమునందు శక్తి రూపంలో ఉంది ఎట్లాగో అగ్నిశక్తివత్ అందువల్ల మనకు ముందు మాయ ఉందని ఎందుకు తెలియడం లేదు అంటే శక్తి గనక శక్తి కనుక శక్తి ఏది కూడాను కార్యానికి ముందు తెలియబడదు ఏ శక్తి అయినా చెప్పు నువ్వు కార్యానికి ముందు తెలియబడదు గాడితే తన్నింది తన్నకముందు తెలియదు దానికన్నా అంత శక్తి ఉందని అప్పుడు చెప్తాం ఇంకా నేను దాని దగ్గర పోనని పోయినా ముందుంటాను కానీ వెనక ఉన్నాను కాబట్టి కార్యం రాకముందు దానికి ఆ శక్తి ఉందని మనకు తెలియదు ఏ శక్తి అంతే కాబట్టి ఇది కూడాను ఎప్పుడైతే ఇలా చూసామో కార్యగమ్య కార్యానుమేయ ఈ జగద్పం మనకు తెలుస్తూ ఉంది కనుక ఇది కార్యరూప జగత్తు గనక దేనికి కారణం ఏదైతే ఉందో ఇది అందులో ఉండాలి కాకపోతే ఇది నానాత్వ విశిష్ట ప్రపంచం దృశ్యమాన జగత్ వివిధమైనటువంటి భేదాలతో తెలుస్తుంది అక్కడ ఇది అభేదంగా ఉంది సదేవ ఆసీత్ అభేదేనా ఆసీత్ అనన్యత్వేన ఆసీత్ ఇది అగ్ని శక్తివత్ కాబట్టి అగ్నికి కాల్చేటువంటి శక్తి ఉందని మనకు తెలుసు కాలక నా పుజ్యతే న విద్యతే అవకాశం లేదు కాబట్టి కాలడం కార్యం కాలడం అనేటువంటిది కార్యం కాల్చడం కారణం కాల్చడం దాహక శక్తి అది ఉంది అది ఉండడం వల్లనే ఇది కాలింది కాలక కాలుతుంది అనేది తెలియదు అదే శక్తిలో ఉండే తమాషా కాబట్టి ఈ మాయాశక్తి ఏదైతే ఉందో కార్యరూప జగత్తకు రాకముందు అది బ్రహ్మమునందే నిగూఢంగా ఉండినా నైనా వన్ థింగ్ ఇక్కడ మీకు అనేక సందేహాలు వస్తాయి మీకు రాకపోయినా నేను లేపుతాను ఆ సందేహాలని కానీ అవి మీకు క్లారిఫై కావడం ఈ ఉపన్యాసం నెక్స్ట్ ఉపన్యాసం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ కాపాకండి నాకు క్లియర్గా ఉంది మీకు నాకెంత బాగా అర్థమైందో మీకు అంత బాగా పట్టిస్తాను జాగ్రత్తగా వినండి అంటే వస్తాయి కొన్ని కాబట్టి ఇంతవరకు మనం చూసినట్లుగా కార్యతపురా కారణం అస్తి ఊరికి అనుకుంటున్నాం కార్యానికి ముందు కారణం ఉంది ఆ కారణం ఏంటి నా విద్యతే నా బుద్ధ్యతే కాబట్టి అది మాత్రం తెలిసి వచ్చేందుకు అవకాశం లేదు ఎప్పుడు లేదు క్వచిత్ ఎప్పుడూ లేదు ఎవరికి తెలీదా కైశ్చిత్ ఎవరికి కూడా తెలిసేందుకు అవకాశం లేనేలేదు అది కార్యరూపాన్ని ధరించినప్పుడు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అగ్నిశక్తి అగ్ని కన్నా వేరుగా అంతే పాయింట్ అది ఇదిగో అగ్నిశక్తి అగ్నికన్నా వేరుగా లేదు మాయాశక్తి ఇంకేంది నేను చెప్పేది అంతా మీరే చెప్తే చూసారా కాబట్టి మాయాశక్తి ఏదైతే ఉందో ఇది బ్రహ్మము కన్నా వేరుగా లేదు ఇప్పుడు ఉంది స్వామీజీ అన్నావు అనుకో స్వామీజీ బ్రహ్మము కన్నా వేరుగా మాయాశక్తి ఉంది ఎందుకంటున్నా మాట ద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి గనక ఉంది అని గనక నువ్వు అన్నావు అంటే స్వతంత్రంగా ఉందా అని అడుగుతాం మేము ఏదైనా ఉంటే స్వతంత్రంగా ఉండాలి ఉందే ఇండిపెండెంట్గా ఉందే లేదు స్వామి అని చెప్తావు అదేనయ్యా మేము చెప్పి నిస్సత్వ ఇండిపెండెంట్గా లేదు స్వతంత్రంగా లేదు పోనీ లేనిదే అని చెప్తామంటే కాదు కార్యగమ్య కార్యానుమేయ జగద్రూపం అయినటువంటి కార్యం ఎప్పుడైతే తెలుస్తుందో దీన్ని బట్టి అది ఊహించబడుతుంది కనుక ఉందని చెప్పడానికి లేదు స్వతంత్రం అనగడలేదు చెప్పడానికి లేదు కార్యరూపంలో కనబడతా ఉంది ఇది సార్ ప్రాబ్లం ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ శ్లోకంలో స్వామీజీ సొల్యూషన్ ఇచ్చాడా ప్రాబ్లం క్రియేట్ చేశాడా నేను చెప్తున్నాను మళ్ళీ రెండు ఉపన్యాసాల్లో కలిపి ఇప్పుడు చెప్పండి ఇది లేదు మాయా అని కొట్టిపారేయలేము మాయ ఉంది అని అంగీకరించలేము బ్రహ్మ ఉంది మాయ ఉంది అంటే ప్రైతం వచ్చేసింది మాయే లేదు అని అన్నావా చాలా ప్రాబ్లం అవుతుంది మాయా కార్యమే జగత్ కనుక జగత్ కూడా లేని అవుతుంది కారణం లేనప్పుడు కార్యం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి లేనిది అని కొట్టిపారేయలేము ఉంది అని అంగీకరించడం లేము ఉంది అని అంటే ఇండిపెండెంట్ గా స్వతంత్రం అనుగడర్ దేర్ ఈస్ పవర్ ఇన్ బ్రహ్మన్ దేర్ ఈస్ పవర్ ఇన్ బ్రహ్మన్ ఒప్పుకుంటారా విచ్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎయిట్ అండ్ విచ్ కెన్ బి yielded through various effects it produces karigamya and therefore athaha anirvachaniya it is indeterminable in character no right kaabattu undi ani cheppadaniki ledhu endukani svatantrala managaledu ledho ani cheppadaniki ledhu karurmo no కనపడుతుంది గనక ఇతమి తేల్చడానికి అవకాశం లేనట్టుగా ఉంది అంటూ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాడు ఇదే గనకైతే ఇక్కడ నుంచి లేచిపోవచ్చు కదా అదేదో మాది చెప్పలేము అది చెప్పిన అర్థం కాదు అనిర్వచనీయమని లే కంటిన్యూ అవుతుంది గనక రెండు ఉపన్యాసాల్లో అది ఎట్లుందో ఏంటో వెరీ ఇంట్రెస్టింగ్ కమా సతశక్తి వన్త సద్విలక్షణతాయా శక్తే తత్వముచ్యత ఇంక పట్టుకుపోతారు చూడండి నాయన సద్వస్తు సత శక్తి గుర్తు పెట్టుకుంటూ రండి మీరు అట్లా లైన్స్ పెట్టుకుంటే ఎక్కడ నేను ఆపుతున్నాను ఫస్ట్ సత శక్తి ఫస్ట్ లైన్లో సత శక్తి అంటేంటి సద్వస్తువు యొక్క శక్తి బ్రహ్మశక్తే కదా అది సత శక్తి సద్వస్తు నా సత శక్తి సద్వస్తు నా ఇప్పుడు బ్రహ్మ మాయ సత్తు యొక్క శక్తి అన్నాం కదా ఇప్పుడు చూడు సతహ శక్తి ఆ సత్తు యొక్క శక్తి మాయ ఏదైతే ఉందో సద్వస్తు अंटे सत् ओक्त शक्ति सत् सत् ओख शक्ति सत् निका वहेहे अग्नि ओकर अभी वह्ने राये वह पलकाल वहनेग्नि ऐसी स्वशक्तिता అగ్నిలో శక్తి ఏంటి దాహక శక్తి కాల్చేటువంటి శక్తి ఉంది కదా అది దాహక శక్తి అంటే దాహకాది శక్తి కాబట్టి వన్హే హగ్నే స్వశక్తి తాహకాది శక్తి నహి అంటే నా వన్ నవన్హిహి అంటే కాబట్టి సత్తు యొక్క శక్తి సత్తు కాదు అగ్ని యొక్క శక్తి అగ్ని కాదు క్లియర్ చాలా క్లియర్ అగ్నికి శక్తి ఉంది ఏంటి కాల్చే శక్తి ఆ కాల్చడమే అగ్ని కాదు దట్స్ ద పాయింట్ సరేనా కాబట్టి సత్తు యొక్క శక్తి మాయ అవునా ఇప్పుడు కాబట్టి సత్తు యొక్క శక్తి మాయ గనక సత్తు యొక్క శక్తి సత్తు కాదు అంటున్నాడు ఎట్లాగూ అంటే అగ్ని యొక్క శక్తి దాహక శక్తి ఏదైతే ఉందో అది అగ్ని కాదు అగ్ని యొక్క శక్తి కావచ్చు అదే అగ్ని కాదు సత్తు యొక్క శక్తి కావచ్చు అదే సత్తు కాదు ప్లీజ్ అండర్స్టాండ్ ఆహా అట్లాగండి అవును మరి ఈ శక్తి ఏంటైతే దానికన్నా విలక్షణమైంది చెప్తామా ఎందుకంటే దాని యొక్క శక్తి ఏదో అగ్ని యొక్క శక్తి అగ్ని కాదు అన్నప్పుడు సత్తు యొక్క శక్తి సత్తు కాదు అన్నప్పుడు సత్తు కన్నా వేరుగా శక్తి ఉందా అది విలక్షణం అంటే అది డిఫరెంట్గా ఉందే ఒకవేళ కనుక అట్లా విలక్షణంగా ఉంటే కిం తత్వం దాని స్వరూపం ఏమిటో ఉచ్యత బృహే చెప్పన్ పూర్వపక్షం ఫస్ట్ రెండు లైన్లు సిద్ధాంతం సెకండ్ రెండు లైన్లు పూర్వపక్షం సిద్ధాంతం ఏమంటున్నాడంటే నాయన అగ్నిలో శక్తి ఎట్లాగైతే ఉందో సత్ పదార్థం బ్రహ్మంలో మాయాశక్తి ఉంది అంటున్నాడు ఓకే అంతవరకు అర్థమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం తెచ్చాడంటే సత్తుకి శక్తి ఉంది శక్తి ఉంది మాయాశక్తి సత్తులో ఉంది సత్తు యొక్క శక్తి సత్తు కాదు అగ్ని యొక్క శక్తి అగ్ని కాదు అంతే వెంటనే పూర్వపక్షం ఓహోహో ఆ శక్తి ఏదైతే ఉందో శక్తి అది కాదు అన్నప్పుడు శక్తి కన్నా వేరుగా పదార్థం ఉండేటప్పుడు పదార్థం కన్నా వేరుగా శక్తి ఉండాలి కదా మరి ఈ శక్తి దానికన్నా భిన్నంగా ఉంటే దానికన్నా విలక్షణంగా ఉంటే దేనికన్నా సత్ అది మూడో లైన్ సద్విలక్షణతాయా సత్ విలక్షణతాయా సత్ ఆ సత్పదార్థం కంటే శక్తి అనేటువంటిది మాయాశక్తి విలక్షణంగా విభిన్నంగా ఉండేటట్లయితే శక్తే హే తత్వం కిం ఆ శక్తి ఉంది దీనికి వేరుగా ఉంది కదా వేరుగా ఉండి దాని స్వరూపం ఏమిటో చెప్పు ఏదైనా ఒకటి ఉందంటే దానికి ఒక స్వభావం ఉండాలి దానికో స్వరూపం ఉండాలి కాబట్టి దానికి విలక్షణంగా వేరుగా గనక శక్తి ఉంటే దాని స్వభావం ఏమిటో దాని స్వరూపం ఏమిటో ఉచ్యత బ్రూహి చెప్పు అయ్యా అగ్నికి శక్తి ఉంది దాహక శక్తి అవునా కాబట్టి అగ్నిలో ఉండేటువంటి దాహక శక్తి కాల్చే శక్తి ఏదైతే ఉందో ఇదే అగ్నిగా తెలిసి కదా మనకు అది పాయింట్ అగ్నిలో కాల్చే శక్తి ఉంది పట్టుకుంటే కాలుతుంది ఇదేన అగ్ని అంటే కాదు అగ్నికి ఈ శక్తి కూడా ఉంది సరేనా అంతేగాని బండిని నెట్టే శక్తి కూడా ఉంది పెద్ద ట్రైన్ కూడా మూవ్ చేస్తుంది అర్థమవుతుంది దానికి చాలా శక్తులు ఉండయి ఈ శక్తి కూడా ఉంది కాబట్టి దానికి శక్తి ఉండొచ్చగానే ఈ శక్తే అది కాదు సత్తుకి మాయానే శక్తి ఉండొచ్చేమో గానీ శక్తే సత్తు కాదు అగ్నికి దాహక శక్తి ఉండొచ్చేమో గానీ దాహక శక్తే అగ్ని కాదు వెరీ క్లియర్ అని ఎప్పుడైతే అన్నాడో అలా నువ్వు అన్నప్పుడు మాకొకటి తెలుస్తుంది దానికన్నా వేరుగా ఉంది అని మేము అనుకుంటూ అట్లా గనక వేరుగా ఉంటే అది ఎట్లా ఉంది దాని స్వరూపం ఏమిటి ఇంతకేంటో తెలుసే క్వశ్చన్ వేరుగా ఉందా కలిసే ఉందా అది పాయింట్ భిన్నంగా ఉందా విలక్షణంగా లేదా అభిన్నంగా ఉందా చెప్పండి అభిన్నంగా ఉంది కదా అది దీన్ని ఏమంటారంటే పప్పు కావాలంటే పప్పు ఉప్పు కావాలంటే ఉప్పు అందులో కాలు అది విషయం ఎట్లాగంటే ఎప్పుడైతే అభిన్నము అన్నావో దానికన్నా వేరు కాదని మాయ ఏదైతే ఉందో సత్తు ఇది వేరు కాదు అభిన్నము అని ఎప్పుడైతే అన్నావో అభిన్నం అంటే ఏంటి అది ఇది వేరు కాదని అర్థం అప్పుడు ఉన్నదంతా మాయే ఇంక సత్తే లేదా ఉన్నదంతా సత్తే ఇంక మాయేంటి అదనైనా ఇదే ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అభిన్నం అంటే అదే కదా అభిన్నం అంటే ఏంటి అర్థమవుతాం మళ్ళీ ఇది అది ఉంటే అభిన్నం ఎట్లా వస్తుంది భిన్నం అది వేరు ఇది వేరు కాబట్టి నువ్వు గనక అభిన్నమని కనుక అన్నావా అదే సత్ అవుతుంది అదే సత్ అయినప్పుడు దానికన్నా వేరుగా రెండోది ఉండడానికి అవకాశం లేదు ఇంతకీదేంటి శక్తే సత్తా సత్తు యొక్క శక్తి అని శక్తి లేకపోయినా సత్తు మాయ లేకపోయినా బ్రహ్మ ఉండేటువంటి అవకాశం ఉంది గనక కాబట్టి సతహ శక్తి సద్వస్తువు యొక్క శక్తి స సత్తు యొక్క శక్తి సద్వస్తునా క్రిటికల్ లాజిక్ పర్వాలేదు అర్థమయ్యే వరకు అర్థం చేసుకోండి మళ్ళీ మీకు దశ నడిచి నడిచి అలిసిపోతే కూర్చుంటాం కదా ఆ దశ తొందర పడండి సో అది అభిన్నం గనక అన్నావు అంటే అదే సత్తి అవునా మాయే శక్తిని ఒప్పుకుంటావా నువ్వు శక్తి సత్వను ఒప్పుకుంటావా కాదు నాయన మాయే బ్రహ్మని ఒప్పుకుంటావా శక్తి అగ్నిని ఒప్పుకుంటావా దాహక శక్తి అగ్ని ఒప్పుకుంటావా కాబట్టి సత్వ యొక్క శక్తి ఏదైతే ఉందో అదే సత్యను నువ్వు కదా అదే ఆయన చెప్పేది సత శక్తి సద్వస్తునా సత్వ యొక్క శక్తి సద్వస్తువు కాదు వన్ హేహి స్వశక్తిత అగ్నిలో ఉండేటువంటి దాకశక్తి ఏదైతే ఉందో అది అగ్ని కాదు కానప్పుడు అది విలక్షణంగా ఉంది అని అంటావా వీడు దేవుడు పూర్వపక్షి విలక్షణంగా ఉంది అన్నప్పుడు దాని స్వరూపం ఏమిటో ఒకసారి చెప్పండి సార్ మాకు అదేదో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే అభిన్నమైతే మాత్రం అభిన్నమైతే మాత్రం రెండవ వస్తువు మళ్ళీ బ్రహ్మ ఉండడానికి అవకాశం లేదు అభిన్నం ఆయన బ్రహ్మ ఎక్కడి నుంచి వస్తాడా కానీ నువ్వేమంటున్నావు ్రహ్మాశ్రయ అంటున్నావు కదా అది పాయింట్ బ్రహ్మాశ్రయ అంటున్నావు బ్రహ్మమును ఆశ్రయించుకొనుంది సదాశ్రయ సత్పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉంది ఆశ్రయించుకొని ఎప్పుడైతే ఉందో అది వేరుగా ఉంది అభిన్నం ఎట్లంటావు ఇప్పుడు దాహ శక్తి అగ్నికి దాహక శక్తి ఉంది కొందరులే అగ్ని గుండ ప్రవేశం చేసేవాళ్ళు పసురు రాసుకొని ప్ర ప్రవేశించేటువంటి వాడు ఆస్తికుడు వాడు పసురు రాసుకుని వాళ్ళు నేను కూడా రాసుకొని ప్రవేశిస్తానని వాడు నాస్తికుడు మనకు వాటిలో ఇంట్రెస్ట్ లేదు సరేనా భగవంతుడు అనడానికి భగవంతుడు ఉండడానికి అనడానికి అగ్నిగాల్చేసి నిప్పులు పోసి దాంట్లో నడవమని చెప్తే అన్నాను నేను అడుగుతా ఎందుకు నడవాలని ఎందుకు నడవాలని భగవంతుడు నీకు భగవంతుడు కావాలన్నా లేక నేను నడవడం కావాలన్నా నా పొక్కులు ఎక్కడం కావాలన్నా ఏం కావాలి నీకు భగవంతుడు కావాలి రా కూర్చో అగ్నిలోకి నేను పోవడం ఎందుకు అది ఏంటది అగ్ని దాంట్లో ఏముంది శక్తి ఏం శక్తి ఉంది దాహ శక్తి అగ్ని అగ్నిగా ఉండడానికి కారణమైంది ఏదో అది భగవంతుడు కమాన్ కూర్చో చెప్తా నేనెందుకు మీ దాంట్లో నడిచేది పిచ్చోడిని ఏంటి నేనేమన్నా భగవంతుణ్ణి అంత అద్భుత శక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిని నిర్ధారణ చేయడానికి ఈ పిచ్చి పనులు చేయమంటావన్ను ఇది పిచ్చి పని అయితే నీళ్ల మీద నడవడం కూడా పిచ్చిపోనే సృష్టికి భిన్నం నీయతికి భిన్నం నీళ్లల్లో నువ్వు కాలు పెడితే మునగాల నువ్వు తేలుతున్నావు భగవంతుని సృష్టికి భిన్నంగా ఏదో చేస్తున్నావు నువ్వు కాబట్టి అగ్నికి దాహి శక్తి ఉంది నేను పసుపు రాసుకుంటాను ఏదన్నా రాసుకొని దిగుతాను కాలదు కార్యం లేదు కానీ అగ్నిలో దాహక శక్తి ఉందా లేదా అది పాయింట్ నువ్వు ఇది రాసుకోవడం వల్ల పూసుకోవడం వల్ల కాకపోవచ్చేమో కానీ దాని యొక్క స్వరూపం మాత్రం మారలేదు దాని యొక్క స్వరూపం మారలేదు కాబట్టి అగ్నికి ద దహింపజేసే శక్తి ఉంది తమరు పసురు రాసుకొని రావడం వల్ల కాలలేదు అట్లాగే బ్రహ్మంలో మాయాశక్తి ఉంది కానీ ఈ శక్తి బ్రహ్మం కాదు సతహా శక్తి సద్వస్తునా వన్ హే హే శక్తి స్వశక్తిత వన్ హే అయితే విలక్షణమా కావడానికి అవకాశమే లేదు ఎందుకని విలక్షణం అన్నాడా అది లేనిది అయిపోతుంది లేనిదే గనకైతే లేనిది అవుతుంది కదా లేనిది అది కార్యం ఎక్కడి నుంచి వస్తుందో లేదు దానికి లేనిదానికి కార్యం ఎట్లా వస్తుంది మాయగనకి లేనిది అయితే చూపా పాయింట్ చూడండి మాయగనుక లేనిదైతే ఈ కార్యరూప జగత్ ఎక్కడి నుంచి వస్తుంది రావచ్చు మాయే కనుక లేనిదైతే దాని నుంచి వచ్చినటువంటి కార్యరూప జగత్తు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనపడదా కనపడాలా అట్లా లేదే ఆర్డర్ ఉంది ఈ సృష్టిలో నియతి కనపడతా ఉంది కదా ఆవు నుంచి ఆవి వ్యవస్థ కదా కదా జంతువు నుంచి జంతువు వ్యవస్థ మనిషి నుంచి మనిషి వ్యవస్థ ఆకు పచ్చగా ఉండే నీళ్లు చల్లగా ఉండే అగ్ని వేడిగా ఉండే ఇదంతా ఆర్డర్ ఇది నియతి నియతి ఎక్కడైతే ఉందో నీయంతా ఉండాలి జ్ఞానం కలిగినటువంటి వాడు చేతనకర్తృత్వం ఉండాలి ఇవన్నీ కూడా మనం గతంలో తెలుసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఇది లేదు అనడానికి అవకాశ కుదరదు కారణం కార్యగమ్య కార్యమే కార్యం ఎప్పుడైతే ఎంత సహేతుకంగా కనపడతా ఉందో నువ్వు దాన్ని కాదనడానికి అవకాశం లేదు అట్లా గనక కాదంటే కాని దాని లేని దాని నుండి ఈ జగత్తు పుట్టింది అని చెప్పాల్సి వస్తుంది శశశృంగవత్ కుందేటి కొమ్ము పుట్టినట్టుగా అలా కుదరదు సార్ కాబట్టి ఎప్పుడైతే కార్యరూపంలో ఉందో దీనికి కారణం ఉండాలి ఆ కారణం నీకు అర్థం కాకపోతే నీకు చక్కగా అర్థం అయ్యేటట్టు చెప్పడానికి శృతి మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు డోంట్ వరీ అర్థం అవుతుంది అంతేగాని శశృంగవత్ కుందేటి కొమ్ములాగా లేని తోటి నుంచి వచ్చేటువంటి ప్రశ్నే లేదు అర్థమైందే ఇది ఒక పాయింట్ లేదయా ఇది ఎంతకంత వచ్చిన బాధ మాయా అంటే కొందరు అంటున్నారు డెఫినేషన్ చూడండి యా మా సామాయా ఇది ఒక డెఫినేషన్ ఎందుకంటే ఎవడో ఒకడు ఇంత పట్టుకొని వస్తాడు ఉపన్యాసం కోసం అది మాట్లాడతాడు వాడికి అంతే తెలుసు వినేవాళ్ళకి అంతకన్నా తెలియదు వాళ్ళు ఏదో చెప్పినట్టుగా వాళ్ళు లేచిపోతారు విన్నట్టుగా వీళ్ళు లేచిపోతారు అర్థం అవుతుంది చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అర్థం కాని లేదా అంత ఇప్పుడు విషయం ఏంటంటే శూన్యం అన్నాడు అనుకోండి లేనిదాన్ని ఇదిగో శూన్యత్వమితి చే శూన్యం మాయా కార్యమితి శూన్యం నాపి తాదృ పడ్డం లేదు కదా అట్లుంటది ఆయన భాష నేను ఇప్పుడు ముందు శ్లోకాలు ఒకటి అర్థం చేసుకున్నాం మనం సత్తు యొక్క శక్తి మాయ సత్తు యొక్క శక్తి సత్తు కాదు కదా మాయ సత్తు కాదు క్లియర్ అట్లాగే అగ్ని యొక్క దాక శక్తియే అగ్ని కాదు కాబట్టి మాయ కూడా బ్రహ్మము కాదు బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది ఇంతవరకు మనకు తెలిసిపోయింది విలక్షణం కాదయ్యా దాన్ని ఆశ్రయించుకొని ఉంది అని వీడు చెప్పేది ఏంటంటే నెక్స్ట్ పోనీ శూన్యం అని అనుకో అనొచ్చు కదా ఎందుకని ఉండదంతా బ్రహ్మమే గనక బ్రహ్మము ఏకమేవో అద్భుతయం గనక శూన్యత్వం పోని శూన్యత్వం అంటే ఏం జరుగుతుందో తెలుసు అబ్జెక్షన్ అది నెక్స్ట్ శూన్యత్వం ఇది చేయితే దేన్ని ఆ శక్తిని మాయాశక్తిని శూన్యం అని గనక అన్నావాయా జగత్ మాయాకార్యం శూన్యం ఇది ఈ ఒకవేళ మాయనే గనక నువ్వు శూన్యం అని గానీ అన్నావా అంగీకరిస్తాం సమజన్యం అండి లేదని లేనిదండి అని ఉన్నది సత్య గనకని ఓకే శూన్యమని గనక అంగీకరిస్తేమవుతుంటే ఆ మాయ ఏదైతే ఉందో దాని కార్యం ఏంటి జగత్ కదా ఇదం జగత్ శూన్యత్వం ఇది చేతు అది లేనిదే అని గనక నువ్వంటే మాయా కార్యం దాని యొక్క కార్యమే ఈ ప్రపంచం గనక ఇది కూడా శూన్యం ఇది ఈ రీతం ఎప్పుడైతే కారణమే లేదో కార్యం కారణం లేదు కార్యం లేదు కాబట్టి మాయే గనక లేదు శూన్యము అని గనక నువ్వు అన్నట్లయితే దాని కార్యమే జగత్ గనక జగత్ కూడా శూన్యం అనాలి అంటావా జగత్తు లేనిదా నువ్వు తెలుసుకుండా ఎక్కడా జగత్తులోనే కదా జగత్తు ఉందో లేదో వేరే విషయం నువ్వు ఉన్నావా లేవా సార్ నేనున్నాను స్వామీజీ అదే జగత్ సార్ ఎందుకని నీలో ఏముంది ఏది నువ్వు చెప్పుపోని ఆత్మ విషయం అటు పెట్టు నేను ఈ దేహం అన్నాడు అనుకోండి ఈ దేహం లేవుండే రెండో ప్రకరణం పంచభూత ప్రకరణం ఈ పంచభూతాలు అన్నీ కదా జగత్ లేకపోతే లేకుండా ఎట్లా కాబట్టి ఈ జగత్తు కార్యమైనప్పుడు ఈ కార్యానికి కారణమైనటువంటి మాయ ఎప్పుడైతే శూన్యం వంటావో శూన్యం నుండి శూన్యం వస్తుందే కానీ శూన్యం నుంచి మరొకటి రావడానికి అవకావం లేనే లేదు అవుట్ ఆఫ్ నథింగ్ కమ్స్ నథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ కమ్స్ నథింగ్ శూన్యములో నుంచి శూన్యమే రావాలి సార్ లేని నుంచి ఉన్నది ఎట్లా అర్థమైందా మీకు అందువల్ల నేను అంటున్నా అవుట్ ఆఫ్ నథింగ్ కమ్స్ నథింగ్ అంటున్నా శూన్యములో నుంచి ఏది రాదు ఉన్నదే వస్తుంది ఆ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియకపోతే మాత్రం శూన్యంగా నీకు తెలుస్తుంది కాబట్టి శూన్యము నుంచి ఏది వచ్చేందుకు అవకాశం లేదు శూన్యం నుంచి మరొకటి వచ్చింది కానీ గనక నువ్వు గనక అంగీకరించేటట్లయితే ప్లీజ్ డైరెక్ట్గా మనం బుద్ధి బుద్ధిశానికి వెళ్ళిపోతాం వచ్చిన ఇవన్నీ తెలియక ఇవన్నీ అవసరం లేదు బౌద్ధ మతాన్ని మనం ప్రేరేపించిన వాడు అవుతాం ఎందుకని శూన్యం నుంచే వచ్చింది అంటున్నాడు శూన్యం నుంచి రాదని చెప్తున్నాం మనం ఏదైనా ఒకటి ఉండదాని నుంచి రావాల్సిందే గానీ అది ఏ విధంగా ఉండని బీజేఎస్ శాంతర వాంకురోజగం లేని దాని నుంచి వచ్చేది మాత్రం లేని దాని నుంచి లేనిదే వస్తుంది ఉన్నది వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి శూన్యత్వమితి చేయం మాయాకార్యం ఇతీరితం ఇప్పుడు చూడండి నశూన్యం కాబట్టి ఏదైతే ఉందో అది శూన్యం కాదు ఏదది మాయా వచ్చేసాడు నా శూన్యం నాపి సతు నేను అక్కడ బాగా సంధి చూసుకోండి నా శూన్యం శూన్యం నా అది శూన్యము కాదు నాపి సతు సతు అపి నా సత్తు కూడా కాదు యాదృక్ తాదృక్ అందువల్ల నా శూన్యం నాపి సా దా అంటుంటారు నోరు తెర నశూన్యం శూన్యం నా అది శూన్యం కాదు నాపి సత్ సత్ అపి నా అది సత్యం కూడా కాదు సత్ పదార్థం కూడా కాదు అంటే బ్రహ్మం సత్యం మాయ బ్రహ్మం కాదు సరేనా మాయ బ్రహ్మం ఆశ్రయించుకొని ఉంది కాబట్టి ఉంది అంతేగాని శూన్యం కాదు నా శూన్యం సత్ అపి నా అది సత్తు కాదు శూన్యము కాదు మరి ఏంటది యాద్రిక్ తాద్రిక్ తాద్రిక్ తమస్ యాద్రిక్ ఇటీ అంతే ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఎటువంటిదో అటువంటిది యాదృక్ తాదృక్ ఎటువంటిదో అటువంటిది ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ కాబట్టి అది సత్తు కాదు శూన్యము కాదు సత్తు కాదు గనక బ్రహ్మము కది అది బ్రహ్మం అని చెప్పడానికి అవకాశం లేదు శూన్యం కాదు గనక లేదని చెప్పడానికి కూడాను అవకాశం లేదు తాద్రిక్ తాదృత్వం ఇహ ఇషతం ఇహా వేదాంత శాస్త్రే వేదాంత శాస్త్రే ఇష్యత ఇది అంగీకారం వేదాంత శాస్త్రానికి అది కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే మాయని ఏదైతే నువ్వు అంటున్నావో ఈ మాయ ఉన్నది కాదు లేనిది కాదు అది క్లియర్ సత్త చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే బ్రహ్మం సత్ ఇది సత్త అవకాశం లేదు ఇది బ్రహ్మం అయిపోద్ది అట్లాగని లేనిది చెప్పడానికి లేదు కారణం కార్యగమ్య కార్యానువేయ కాబట్టి లేదని చెప్పడానికి లేదు కాబట్టి వేదాంతం ఏం చెప్తుందో తెలుసా దాని గురించి యాద్రిక్ తాద్రిక్ యాద్రిక్ ఎటువంటిదో తాద్రిక్ అటువంటిది ఎంత బ్యూటిఫుల్ యాద్రిక్ తాద్రిక్ చూడండి ఆయన పదజాలము పదప్రయోగము ఇహా వేదాంత శాస్త్రే ఇష్యత అంగీకారం చూడండి సత్వం అంటే ఉండడం అన్నాం కదా ఇప్పుడు ఇంతకీ మాయ అనేది ఉందా లేదా ఉందంటే ఒక విధమైన పూర్వపక్షం లేదంటే ఇంకొక విధమైన పూర్వపక్షం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏనండి ఒకరి పట్టకపోయినా పర్లేదు సత్త అంటే వండడం సత్ అంటే వండడం ఏదైనా సరే సత్ సత్వం ఉన్నది అని అంటే అది రెండు రకాలుగా ఉంటుంది ఎప్పుడు ఏంటో తెలుసా ఒకప్పుడు ఉండి కొంతకాలం ఉండి తర్వాత లేకుండా పోయేది ఒక ప్రదేశంలో ఉండి కొంతకాలం ఉండి తర్వాత లేకుండా పోయేది ఇంకొకటి ఏమిటో తెలుసా ఉండి ఎప్పుడూ ఉండేది పోకుండా ఇది ఉండడం అనేదానికి అర్థం ఉండడం అనేది అస్థి రెండు రకాలు అస్తిత్వం అనేది రెండు రకాలు ఉదాహరణ చూడండి కుండలున్నాయి ఒక కుండ ఉంది ఐఎం ఘటహ ఇది తయారుగా ఉంది లేదు తయారైన తర్వాత ఉంది భవిష్యత్తులో భవిష్యత్తులో పోవచ్చు పగిలిపోవద్దు కదా కుండ పగిలినప్పుడు ఉందే లేదు కాబట్టి కుండ ఉంది సత్వం కటహసత్వం ఎట్లాంటిదంటే ఒక కాలంలో ఉంది ఆ ఉండకాలంలో కూడా అన్ని చోట్ల కుండ లేదు ఒక ప్రదేశంలో ఉంది ఒక కాలంలో ఒక ప్రదేశంలో ఉంది ఆ కుండ తయారు కాకముందు లేదు లేనిది ఉంది ఉన్నది లేకుండా పోతూ ఉంది ఉన్నది లేకుండా పోతూ ఉంది ఇది ఒక రకంగా ఉండడం కాని మృతిక మట్టి ఏదైతే ఉందో కుండ తయారు కాకముందు కుండ లేదు కానీ మట్టి ఉంది కుండ తయారైన తర్వాత కుండ ఉంది కానీ దాంట్లో మట్టి ఉంది తర్వాత కుండ పగిలిపోయిన తర్వాత పగిలిన కుండ ఉంది ఎలా ఉంది మట్టిగా ఉంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచో ఉంది మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది ఉన్నవి అనేది ఈ విధంగా ఉంటాయి రెండు రకాలుగా ఉండి లేకుండా పోయేది వ్యవహారిక సత్తా ఉండేది పారమార్థిక సత్తా కుండ వ్యవహారిక సత్తా మట్టి పారమార్థిక సత్తా అందుకని మృతికేత్యవ సత్యం కాబట్టి మాయ ఏదైతే ఉందో అది వ్యావహారిక సత్తా ఉంది కానీ వ్యావహారిక సత్తా ఒకరోజు లేకుండా పోతుంది కానీ బ్రహ్మం ఏదైతే ఉందో ఈ మాయ ఆశ్రయించుకుంటే బ్రహ్మం ఏదైతే ఉందో అది పారమార్థిక సత్తా ఎప్పుడు పోకుండా ఉంటుంది ఇప్పుడు చెప్పండి మాయ పారమార్థికమా కదా అందువల్ల సత్తు కాదు మాయ సత్తు కాదు సత్తు అయి ఉంటే పారమార్థికం అదే కదా ఆయన చెప్పింది నాపి సత్ సత్ అపి నా సత్తు కూడా కాదు ఎందుకని అది వ్యవహారిక సత్తానే గాని పారమార్థిక సత్తా కాదు ఇంకా రెండవది ఏంటి నా శూన్యం లేనిది కాదు అంటున్నాడు వినండి లేనిది కాదు అంటున్నాడు ఉన్నది దాంట్లో చూసాం మనం ఉండి లేకుండా పోయేది ఉండి ఎప్పుడు ఉండేది ఇది ఉండేది రెండు రకాలు సత్వం అసత్వం ఇది చూడండి తప్ప శూన్యం లేకుండా పోయేది అని అన్నారు అనుకోండి ఈ ఉండడం అనేది ఆ పదం చూడండి లేకుండా ఉండడం కుండ ఉండడం నాకు తెలుసు కుండ లేకుండా ఉండడం కూడా నాకు తెలుసు లేకుండా ఉండడం అంటే కొండ లేదు మట్టి ఉంది కుండ లేకుండా మట్టి ఉండడం అది తెలుసు అది బ్యూటీ వాక్య ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ చూడండి ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ కూడాను లేకుండా ఉండడం అనేటువంటిది మళ్ళీ రెండు రకాలు ఏంటో తెలుసా సేమ్ కుండే ఇప్పుడు కొండ ఉంది పగలక ముందు ఉంది కదా పగిలిన తర్వాత లేదు కాబట్టి ఉన్నది పగలకు ముందు ఉంది తరువాత లేకుండా పోతుంది పగిలిన కుండని చూసినప్పుడు ఇది పగలకు ముందు ఉంది అని చెప్తున్నాం ఇది ఒక రకంగా లేనిది కదా అంటే పగలకు ముందు ఉంది తయారు లేదు తయారు లేనిది తయారైన తర్వాత ఉంది ఉన్నది పగిలిన తర్వాత లేదు లేనిది ఇక ఎప్పుడు ఉండదు ఎందుకంటే మళ్ళీ కొండ చేసుకుంటే వేరే కొండ వస్తుంది ఈ కొండ రాదు ఇది ఒక పద్ధతి ఇంకో రెండవది ఏంటంటే ఉన్నది పగిలింది పగలక ముందు ఉంది కదా ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి ఇంకొక వస్తువు ఆ వస్తువు ఉంది చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడు చచ్చిపోయిన తర్వాత లేడు చచ్చిపోకముందు లేడు చచ్చిపోకముందుడు ఏం చేసా చే ఏదో దొరికామని గుడ్డ బిండినట్టు పెడతాడు మరి అంతా పిండితే కదా అంతా పోయి మళ్ళీ శుద్ధంగా తయారవుతుంది గుడ్డ వస్త్ర ఇదంటే తమ ఇష్టం ఉందో కొండ మీకు అర్థమైపోయింది కొండ ఉంది పగిలింది పగిలిన తర్వాత కొండ లేదు పగలకు ఉంది కదా కొండ ఎప్పుడైతే పగిలిందన్నావో పగలకముందు కొండ ఉంది నేను ఒకళ్ళు చెప్తున్నా వీడు ఉండాడు వీడు చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత ఉండడు చావక ముందు ఉంటాడా లేదా ఉండడు అపాత ఏంది స్వామిజీదని అవునా వంధ్యాపుత్ర వంధ్యాపుత్ర సార్ వంధ్య అంటే ఎవరు తెలుసు కదా మీకు బిడ్డలు లేని తల్లిని అమ్మ బిడ్డలు లేని తల్లిని బిడ్డలైన అమ్మగారిని వంద్య అంటారు కదా బ్యారన్ ఎవడన్నా ఏడుస్తున్నాడు అనుకోండి ఎవరు తెచ్చిపోయినట్టే వంధ్యాపుత్ర గచ్చితి అయా వంధ్యాపుత్రుడు చనిపోయినాడు అన్నాను అనుకోండి అంటే దాని అర్థం ఏంటి చనిపోక ముందు ఉన్నాడని ఉన్నాడా లేని మళ్ళీ రెండు రకాలు ఉండిపోయేవి కాబట్టి సమైన తరత లేకుండా పోయేవి అసలు చావక ముందు కూడా లేనివి కాబట్టి ఈ విధంగా వంశ్యాపుత్రుడు లాగా ముందు సత్యమైన తర్వాత లేడు ముందు లేడు ముందు చివర లేడు గనక మధ్యలో లేడు అని కాదు ఏది మాయా నశూన్యం వంశ్యాపుత్రవత్ నశూన్యం <laughs> అర్థమవుతుందే కాబట్టి పారమార్థికంగా లేదు గనక సత్త చెప్పడానికి లేదు వంధ్యాపుత్రుడు లాగా లేకుండా పోయేది కాదు గనక శూన్యమని కూడా చెప్పడానికి లేదు మరి ఇంకేంటి స్వామిజీ యా దృక్ తా దృక్ ఎట్లా ఉండాలనో అట్లా ఉంటుంది అంటే ఏంటి తెలుసా ఈ రెండు కాదు ఈ రెండు కాకుండా ఎట్లా ఉంటుంది కాదు సత్తు కాదు ఈ రెండు కాకపోయినా వ్యావహారికంగా ఉన్నట్లు ఉంది కార్య గమ్య వ్యావహారికంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఆశ్చర్యం కదా ఇదే లేకపోయినా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కార్యాన్ని బట్టి ఆశ్చర్యం ఇది కాబట్టి ఈ ఆశ్చర్యాన్ని అత విచారర్తవ్య అసలు ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది ఈ మాట అన్నాడు అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను ఈ రెండవది విన్న తర్వాత సదేవ సౌమి ఏదగ్ర ఆసీ ఏకమేవా విన్న తర్వాత మీకు ఎక్కడైనా ఎవరైనా ఉపన్యాసం చెబుతూ చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఈ ఈ వాక్యం అన్నారనుకోండి వెంటనే మీకు ఏమనిపిస్తుంది ఓహో చాందోగ్యం అనిపించదా సదైవ స్వామి యదమక ఆశీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఓ చాందోగ్యోపనిషత్ ఎప్పుడైతే ఇది సత్తు కాదు ఇది శూన్యము కాదు సత్తు కాదు అసత్తు కాదు అని ఎప్పుడైతే అన్నాడో మీకిప్పుడు ఎట్లాగైతే ఇది చాందోగ్యములో ఉండేటువంటి సదైవ సౌమి యదమక ఆశీతి అట్లాగే శాస్త్రం తెలిసిన వాడికి ఇది ఋగ్వేదములో నాసదీయ సూక్తం ఋగ్వేదంలో నాసదీయ తసదీయ కాదు భయంగా ఉంది ఏ పదం మాట్లాడ నాసత్ నాసత్ నాసీయ సూక్తం ఉక్తం అంటే చెప్పబడింది సూక్తం అంటే సుష్ సూక్తం చక్కగా చెప్పబడింది ఋగ్వేదంలో నాసదాన్నోసదా తదనాభూత సోగామసం నస్వతస్తషేధనా అర్థం అవుతుంది నాసదాసి నోసదాసీత్ కింద తాకు తాగుతుంది కదా సెకండ్ లైన్ అందువల్ల హలంతం ఇప్పుడు నాసదాసీత్ అక్కడికి దాసీ ఉండ్లా అక్కడికి లైన్ పెట్టుకుంటే మీరు మీకు బాగా అర్థం అవుతుంది ఆయన సదాత్ అది ఇంకేం లేదు నాసదాత్సీత్ నసత్ నాస ప్లీజ్ నా అసత్ నాసత్ ఆసీత్ క్లియరా అసత్ నా ఆసిత్ అసత్ సృష్టికి పూర్వం సృష్టి హెప్పురా ఏదైతే ఉన్నదో ఈ మాయా అది లేనిది కాదు లేకుండా లేదు కదా ఎందుకు లేకుండా లేదు ఉండబట్టే కదా ఇది వచ్చింది కార్యం లేదన్నా అనుకో వంజాపుత్రులాగా అయిపోద్ది ఇంతకుముందు కొట్టేశాం దాన్ని శూన్యం అనేది నశూన్యమని కొట్టేశాం కాబట్టి సీత్ అసత్ నా ఆసీత్ అసత్ అదే శూన్యం లేకుండా ఉండడం అనేటువంటిది మనం అది కాదు చెప్పేది ఇదం అగ్ర ఆసీత్ ఇది సత్తుగానే ఉండింది అంటున్నాం అంతేగాని అసత్ కాదు కాబట్టి అసత్ నా ఆసీత్ కాబట్టి ఏ మాయ ఉందో ఇది లేకుండా లేదు అంటే ఉన్నది ఎట్లా తెలుసు నీకు కార్యగమ్య అది ఓకే తరువాత సదాసీత్ నా సత్ ఆసీత్ అట్లానే ఇది సత్వా సత్ ఆసిత్నా అసత్ ఆసిత్న అంటే లేకుండాను లేదు సరేనా సత్త అన్నా అనుకో సత్త అంటే ఇక ఎప్పుడు ఉంటుంది పోదు ఇది పోకుండాను ఉండదు పోకుండా ఉండలేదు మాయ పోదు కదా మాయను పోగొట్టుకోవడానికి కదా ఈ ప్రయత్నం అంతా మనం చేస్తుండేది ఒకరోజు లేకుండా పోది ఉండేది బ్రహ్మమే అనేటువంటి ఏకమేవ అద్వితీయమనేటువంటి అనుభూతి మనం కలిగిపోద్ది కాబట్టి మాయ ఉంది అది పోకుండా ఉండేది ఏం కాదు పోతుంది ఒకరోజు లేకుండా పోతుంది లేకుండా పోతుంది కనుక అది సత్ కాదు లేకుండా పోతుంది కనుక అది సత్ కాదు సత్తు అయితే ఎప్పుడూ ఉండాలి అట్లని లేనిది అంటాం అసత్వనంటే కాదు బ్రహ్మాశ్రయ సత్వరాజ సమగుణాత్మిక మాయాస్తి కార్యానుమేయ కార్యగమ్య కాబట్టి అది సృష్టి సృష్టి పురాకు సృష్టి పురా మాయ ఏదైతే ఉందో అది లేనిది కాదు అలాగని సద్రూపంలాగా సత్పదార్థం లాగా ఉన్నది కాదు నెక్స్ట్ అక్కడికి ఫస్ట్ లైన్ అయిపోయింది నా సాదాసీత్ నా సదాసీత్ నా సదాసీత్ నెక్స్ట్ ఏంతుండే ఇదానీ సదానీ సదాసీత్ తప్పుడు తదానీ అప్పుడు అది సంస్కృతి ఈజీ మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అంతే ఇదానీ అంటే ఇప్పుడు కదా తదానీ అంటే అప్పుడు అప్పుడంటే ఎప్పుడు సార్ కార్యతపురా సృష్టి కార్యం ఏదైతే ఉందో దీనికి ముందు అది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు తదానీ అప్పుడు సృష్టి జరగక ముందు ఏదైతే ఉందో ప్రయర్ టు క్రియేషన్ ప్రయర్ టు క్రియేషన్ సృష్టి హేపురా ఏదైతే ఉందో తదానీ ఇప్పుడు అడుగుతున్నాడు చూడాడు తమాషా చూడా అక్కడ అక్కడ తమ ఆ వాక్యం అది చూడండి నామకం చూస్తే ఉంది అక్కడ ఉంది ఇట్ ఈస్ ఇన్ ద బుక్ కృష్ణ కిమ్ అక్కడ గీత పెట్టుకోండి తు త్వభూత్ ఉండగా ఆయన కిమ్ తు అభూత్ తాకు తావత్తుంది కదా అందుకని అభూత్ వచ్చింది కనుక తమహ తదానీ అప్పుడు అంటే ఏ మాయ ఉన్నిందో ఉండిందో ఈ సృష్టికి కారణంగా ఆ మాయ సృష్టి సమయములో అది అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఎందుకని అది సత్ శూన్యము కాదు సత్తు కాదు అని అంటున్నాం గనక తదానీ అప్పుడు కార్యతపురా సృష్టి పురా ప్రాక్ తదానీ కిమ్ తమస్సు చూడండి కిమ్ త్వభూత్తమ తు అయితే కిమ్ అభూత్ అది ఏంగా ఉండింది చూడండి ఎంత క్రిటికల్ పాయింట్స్ సృష్టి సమయంలో సృష్టి సమయంలో సత్తు కాదంటున్నావు కదా కనుక బ్రహ్మం కాదు శూన్యం కాదంటున్నావు కదా అసత్తు కనుక లేనిది కాదు కాబట్టి ఉన్నదే కానీ ఉండేటువంటి బ్రహ్మము కాదు మాకు అర్థం కానిది ఏంటంటే తు అది కిమ్ తు తు అయితే కిమ్ అభూత్ కిమ్ త్వభూత్ కిమ్ తు అభూత్ తు అయితే కిమ్ అభూత్ అది ఎట్లా ఉన్నింది మాయ సృష్టి సమయంలో మాయ ఏ విధంగా ఉండింది క్వశ్చన్ పూర్వపక్షం అది ఆన్సర్ ఏందో తెలుసా తర్వాత పదం తమహ అజ్ఞాన రూపంలో ఉండింది తమహ తమస్సు తమహ తమస్సు అజ్ఞానం తెలియంది చూచారా సిద్ధాంతము ప్రశ్న సిద్ధాంతము అంత రెండు లైన్లు నా సదాసీత్ అక్కడికి సిద్ధాంతం అయ్యా ఈ మాయ సృష్టికి ముందు ఉన్నది కాదు సత్తులాగా లేనిది కాదు శూన్యం కాబట్టి తదానీ అప్పుడు ఆ సృష్టి కార్యం జరిగేటువంటి సమయంలో ఇప్పుడు వీడు అడుగుతున్నాడు కిమ్ తు తు అయితే కిమ్ అభూతు అది ఎట్లా ఉండింది అనేది ప్రశ్న తర్వాత తమ తమ అది అజ్ఞాన రూపంలో ఉండింది ఏమి తెలియకుండా ఉండింది తమహ అంటే చీకటి నేను ఎందుకు నాశదీయ సూక్తం అన్నానంటే ఇప్పుడు చెప్తాను క్రిటికల్ పాయింట్ ఒక టెన్ మినిట్స్ అంతే నైన్ తమహా అజ్ఞాన రూపంలో ఉండింది మరి అజ్ఞానం అంటే అజ్ఞాన రూపంలో ఉండింది కదా ఆ ఉన్నది అనేది ఎట్లా ఉంది అది కదా మేము అడిగేది తు కిమ్ అభూత్ అంటున్నాం మేము నువ్వు అజ్ఞాన రూపంలో ఉందంటున్నావు అంతకుముందు సదే వాసీత కదా ఉన్నదంత సత్పదార్థమే కదా ఇది ఎట్లా క్లియర్ గా చెప్తాను బాబు విను తమసా ఆ అజ్ఞానం ఏదైతే ఉందో సద్గాత్ ఆ సత్పదార్థం ఏది బ్రహ్మం యోగాత్ దాంట్లో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల దాంతో సంబంధం కలిగి ఉండడం వల్ల మాయకి బ్రహ్మముతో సంబంధం ఉండడం వల్ల అదే కదా బ్రహ్మాశ్రయ దాన్ని ఆశ్రయించుకొని ఉండడం వల్ల దాంతో సంబంధం కలిగి ఉండడం వల్ల సత్వం ఆ మాయ అనేది ఉండడం జరిగింది సత్వం అంటే ఉండడం సత్వం అంటే ఉండడం కాబట్టి మాయ అనేది సత్పదార్థంలాగా ఉన్నది కాదు శూన్యంలాగా లేనిది కాదు అన్నప్పుడు మరి సృష్టి కార్యములో మాయ ఏ విధంగా ఉండింది అని ప్రశ్న వేస్తే అజ్ఞాన రూపంలో ఏమి తెలియకుండా ఉండింది మరి ఏమి తెలియకుండా ఉండింది అనేది ఎట్లా తెలిసింది సద్గా ఆ సత్పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉంది గనక దాంతో సంయోగం కలిగింది గనక సత్వం అది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది నా స్వత తన్ నిషేధనాత్ ఆ సంయోగాన్ని గనక తొలగించినట్లయితే స్వతంతట తానుగా స్వతంత్ర మనుగడ నా లేదు కాబట్టి సృష్టికి పూర్వం సత్పదార్థం ఒకటే ఉంది సదేవ ఆసిత్ ఈ మాయ ఏదైతే ఉందో అగ్ని శక్తివత్ అగ్నిలో శక్తి పరబ్రహ్మమును ఆశ్రయించుకొని మాత్రమే ఉండింది అలా ఆశ్రయించుకొని ఉండడం వల్లనే దీనికి ఉనికి మనుగడ అనేది ఉండింది దాని నుంచి కనుక విడిపడిపోతే సంయోగం కనుక చెడింది అంటే తన నిషేధనాత్ స్వతహ స్వతంత్ర మనుగడ దానికి లేదు అప్పుడేమవుతుంది అది సత్తా అసత్త సద్యాం అనిర్వచనీయం ఇది పాయింట్ కాబట్టి సత్తు కాదు అసత్తు కాదు ఎందుకంటే దాన్ని ఆశ్రయించుకున్నందుకు ఉంది లేనిది కాదు అందుకని శూన్యం కాదు అసత్ కాదు కాబట్టి సత్ సద్యాం అని నిర్వచనీయం ఇది నిర్వచించడానికి వీలు లేనిటువంటిది ఇన్డిస్క్రైబుల్ ఇది నిర్వచించడానికి వీలు లేనిటువంటిది ఇది ఎందుకన్నానండి జస్ట్ లిసన్ ఆ కనెక్షన్ ఇస్తే కానీ మీకు అర్థం కాదు ఋగ్వేదంలో ఒకటి ఉంది తమ ఆసీత్ తమ సాగూఢమగ్రే ఇది సూక్తం ఋగ్వేద సూక్తం ఏంటంటే తమ ఆసీత్ తమ సాగూఢమగ్రే మీకు ఎట్లాగైతే ఆసీత్కమే అద్వితీయం బ్రహ్మ అని ఇక్కడ చాందోగ్యంలో తెలుసుకున్నారు నాయన అట్లాగే తమ ఆసీత్ అమహ అంటేంటి చీకటి చీకటి ఉండింది చీకటి ఉండింది ఆ ఉన్న చీకటి తమ వన్ల ఆ ఉన్న చీకటి తమసా చేత తమసా ఆ ఉన్న చీకటి చీకటి చేత గూఢమగ్రే అది కంప్లీట్ గా కప్పుబడిపోయింది ఇది ఋగ్వేదం దీన్ని నాసదీయ సూక్తం అంటారు నాసదీయ అసతున నాసదీయ నాసదీయ సూక్తము అని ఇది తమ ఆసీత్ తమస గూఢమగ్రే కాబట్టి చీకటి గాఢాంధకారం ఉండింది ఒకటి సరేనా చూడండి గాఢాంధకారం ఉంది అని కదా అంధకారం అంటే ఏంటి ఏం తెలియకపోవడం తెలియకపోవడం ఉండేది ఏంటి చీకటి అంటే నీ ఏం తెలియకపోవడం తెలియకపోయేది ఉంది తెలియనిది నీకు తెలియకపోవచ్చు కానీ తెలియనిది ఉంది అంటే అలా చీకటి ఉంది అని చెప్పడానికి ఆధారమైనది ఏదో ఉంది అది తమహా ఆసీత్ అది చీకటి అది చీకటి చేత కప్పబడింది ఇంకా బాగా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే రాత్రి గాఢ నిద్రపోతే స్వప్నం కూడా లేకుండా అది ఏమంటారు దాన్ని సుక్షిప్తి సుక్షిప్తిలో ఏముంది అజ్ఞానమే కదా తపస్సు ఉందా అజ్ఞానం నువ్వు లేదా ను లేకపోతే ఉదయం నిద్ర ఎట్లేస్తావు ను ఉన్నావు కదా నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసా ను దేని చేత కప్పబడ్డావు నువ్వు అక్కడ లేవా నువ్వు ఉండి చీకటి చేత అజ్ఞానం కప్పబడ్డావో తమ ఆసీత్ ఇది ఏది లేకముందు ఏదైతే ఉండిందో తమ ఆసీత్ తమసా గూఢమగ్రే అది అంటే లేనిది ఉందని శృతి ఎట్లా చెప్పింది అండి తమ ఆసీత్ తమ అంటే లేనిది చీకటి అది లేనిది ఉంది అని ఎట్లా చెప్పింది శృతి అది ఋగ్వేదంలో శృతి చెప్పింది లేనిది ఉన్నదని బ్రహ్మమును ఆశ్రయించుకోనుంది గనక అజ్ఞానం లేనిది లేనిది ఉన్నదని సుశుద్ధులు నువ్వు చెప్పావు నిన్ను ఆశ్రయించుకోనుంది గనక అజ్ఞానం అర్థమవుతుంది అజ్ఞానం సుషిప్తుల నిన్ను ఆశ్రయించుకొని సృష్టికి ముందు అట్లాగే బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది అది బ్రహ్మమును ఆశ్రయించుకొని ఈ మాయ ఉంది దాని చేతనే కప్పబడింది విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక వస్తువు తమ ఆసీత్ ఉండేది తమస్సు చీకటి కప్పింది చీకటే తమసా కూడా అగ్రే ఒక వస్తువు తనను తాను కప్పుకోలేదు పెద్ద డిస్కషన్ ఒక వస్తువుని ఇప్పుడు నేనున్నాను బాబు నేను కప్పుకోవాలంటే దుప్పటి కప్పుకోవాలి కానీ నన్ను నేనే కప్పుకోవడం అని ఇమాజినబుల్ ఇది ట్రై చేయని కావాలంటే రూమ్లో కూర్చొని తలుపేసుకొని మనల్ని మనం ఎట్లా కప్పుకోవాలని అర్థమే కాదు కాబట్టి మనల్ని కప్పుకోవడానికి ఇంకో వస్తువు ఉండాలి మనల్ని కప్పుకోవడానికి మరొక వస్తువు ఉండాలి అది ఏదైనా సరే అంతేగాని ఒక వస్తువు తన చేత తనని కప్పలేదు కదా కాబట్టి ఏదైతే కప్పబడిందో అది ఉండాలి ఏదైతే కప్పిందో అది కూడా ఉండాలి నీ గాఢ నిద్రలో కప్పబడింది నువ్వు అందుకని నీకేం తెలియదు ప్రపంచం అవునా సుశప్తుల నిన్ను కప్పింది అజ్ఞానం కదా తమస్సు అజ్ఞానం కప్పడం వల్ల నువ్వు కూడా ఏం తెలియనివాడుగా ఉండిపోయావు అంతే కాబట్టి ఉన్న వస్తువు ఉంది ఇది కప్పినప్పుడు కూడా ఉన్న వస్తువు ఉంది అజ్ఞానం ఏమీ తెలియకపోయినా ఏమీ తెలియలేదు అని ఉన్న తెలుసుకున్న వాడిని నేనున్నాను అందువల్ల నిద్ర లేచిద్దా చెబుతారా నేను తెలియలేదని కాబట్టి ఉన్న వస్తువు బ్రహ్మం ఉన్న వస్తువు బ్రహ్మం తమ ఆసీత్ స్వామీజీ ఉన్న వస్తువు బ్రహ్మం బ్రహ్మాన్ని తమస్సు అనడం ఏంటి ఋగ్వేదం చెప్పినంత మాత్ర తమహ అంటే చీకటిని ఆయన అవును చీకటిలో ఏం తెలియదు కదా అంతే అర్థం చీకటి నీకేం తెలియదు కదా బ్రహ్మం నీ తెలుసా తెలియదు కదా అందువల్ల తమస్సు నీకు తెలియదు ఉంది తమహా ఆసీత్ అది తెలియకుండా చేసింది ఎవరు అజ్ఞానం తమసా గూఢమగ కాబట్టి ఏదైతే తెలియదో ఉన్న తమస్సు బ్రహ్మం దాన్ని కప్పిన తమస్సు అజ్ఞానం ఉన్నది సత్ సరేనా దాన్ని ఆశ్రయించుకొని ఉండేది మాయా మాయా ఎందుకని అర్థం కానిది గనక అర్థం కానిది గనక తమస్ అంటే చీకటి చీకటిలో ఏది ఉందో కూడా మనకు అర్థం అవకాశం లేదు గనక ఇలా చెప్పడం జరిగింది కాబట్టి ఈ చెప్పబడింది ఏదో అది సద్రూప ధర్మమే సద్గాత్ తమసత్వం సద్గాత్ ఆ సత్వతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల సత్వం ఉండటం అనేది ఆ ఉండడం అనేది ఎప్పుడూ ఉంది మిగతా ఎన్ని మార్పు చెందుతూ ఉంటాయి ఘట సన్ పట సన్ కుసు అస్తి కుండ ఉంది కుండ ఉంది పట వస్త్రం అస్తి కు పుష్పం ఉంది మూడు వాక్యాలు ఇవి ఘట అస్తి పట అస్తి కు అస్తి మూడిట్లో కామన్గా అస్థి ఉంది అస్థి మూడిట్లో ఉంది గటం పటం కాదు పటం కుసుమం కాదు కానీ ఉందనేది మాత్రం మూడిట్లో ఉంది కాబట్టి ఘటము ఈరోజు ఉంది రేపు పగిలిపోతుంది పఠము వస్త్రం ఉంది రేపు చిరిగిపోతుంది కుసుమం ఈరోజు పువ్వు ఉంది రేపు వాడి రేకులు ఊడిపోతుంది కానీ సత్ ఎప్పుడు ఉంది ఆ ఎప్పుడు ఉండేది ఏదో అది సత్ సదేవ ఆశీత్ అప్పుడు అదే ఉంది ఇప్పుడు అదే ఉంది ఇంకా ఎప్పుడు అది ఉంటుంది గనక అది ఏకం ఏవ అద్వితీయం అది ఒక్కటే గాని రెడీ అయ్యేందుకు అవకాశం లేదు లేదు స్వామీజీ రెండు అవుతుంది ఎట్లా నెక్స్ట్ క్లాస్ ఓ పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీషా